భ నా దిన సాయం చేస్తూ నడిపించి పరిశుద్ధ నూతన అభిషేకం నీ సరు పొడిగా మార్చని మీ ఆత్మ నడిపద ఆట నడిపించి అలాగే పరిశుద్ధి ఒక పాట పాడండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభువు క్రీస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజులా రాజు ఏసు బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభువు క్రిస్తూ గాడాకారపులో ఎలలో నేను సాగ బలసీనను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను గాడంధకారపు లోయలలో నేను సంచరించినను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందుని ఉండగా ఎన్నటికీ భయపడను నీవుతోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందుని ఉండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు వేసు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు ఏసు బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభువు క్రీస్తూ నశించువాత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నోచినా కృంగిపోకుందును నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములన్నొచ్చినా కృంగిపోకుందును ఎన్నటికీ వెనుతిరుగను అండని ఉండగా ఎన్నటికీ ఓడిపోను జయాలిని ఉండగా ఎన్నటికీ వెనుతిరుగను అండని ఉండగా ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజులా బలవంతుడు బలమిచ్చును ప్రభువులా ప్రభు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజులా రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు యూ బ్రజర్ ప్రార్థన చేసి వాక్యం చూసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలిసయ్య అబ్రహాం సాక్ యాకోబ్ల గొప్పదేవ కృపాసత్య సంపూర్ణ జీవంబల తండ్రి నీకే వందాలి సయ్య ఈ కడిషణ కాలమంతా ప్రభావా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారైనా దివారాములు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించిన తండ్రి నీకు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థతుల స్తోత్రం గత కాలమంతా ప్రభావ ఓ ప్రవాహ నా తన గత దినాల్లో ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీరు నూతన అభిషేకం అనుగరించి అనేక ప్రాంతాల్లో ప్రభావ పరిచయంలో ప్రభావ మీరు మాకు సహాయకలు ఉన్నారు మీరు మాకు సహకారి అన్నారు ప్రభావాన వెంట ప్రవా మీరు చూచక్రియలు గొప్ప కార్యాలు మీరు జరిగించినారు మీ వాక్యాన్ని మాకు బయలుపరిచినారు తండ్రి నీకు వందాలి సయ్య నా नीकी नी कृतज्ञता समस्त घनता महिमा प्रभाव में महातेजस् महेश्वर युग युगों ने की हालालू నా ప్రభావ నా తండ్రి ఎస్ఐ ఆయకు దినం ఎంతో మంది మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు ఈ యొక్క మధ్య మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని కృపణను మాకు అనుగించండి మీకు అన్నాను ప్రభావాక్య మేము ధ్యానించబోతున్నాం ప్రభా మీకు స్వరం అనుకునిపించేయండి మీరు మాతో మాట్లాడడం ప్రభావా మాట్లాడితే మేము జీవం ప్రభావా తండ్రి మీరు మాట్లాడకపోతే మేము ఏం చేయలేం ప్రభా గొప్పదేవ నా తండ్రి అనాది కాలంలో మీరు ప్రవక్తల ద్వారా ఈ గాంతంలో మీ ప్రియ కుమారి ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారైనా ఈ క్షణం మీరు మాతో మాట్లాడుతున్నారనైనా మీకు ఆత్మ నడిపింపు మాకు అందరికీ అనుగించండి పశుతాత్మ లేకుంటే ప్రభావి వాక్య మేము అర్థం చేసుకోలేంలే మీ సత్యాన్ని గ్రహించలేం కాబట్టి మా ప్రభావ ప్రతి ఒక్కరి మీకు నూతనమైన అనుగరించండి మేము వాక్యంలో సత్యం గ్రహించలేగనా మా ఆత్మీయతలు ఇప్పుడు మా హృదయాలు తెరవండి మా మనుషులు ఇప్పండి ప్రవ్వ మా కన్నుని తెరవండి ప్రవ్వా మీ ధర్మశాస్త్రంలోని మీ వాక్యంలో సత్యం గ్రహించలేగనా మా కన్నుని తెరవండి ఆత్మీయతలు అనుగ్రించండి సత్యని గ్రహించలేదన మీరు సాయపడమని ప్రాదిష్టమైనా మీరే మాతలు మాట్లాడమని మీకు ఆత్మ నడిపికత ఇచ్చే పశుతాత్మ సాయం మాకు అనుగరించి నడిపించమని యేసు క్రీస్త పశుద నామూన్న తండ్రి ఆ మెయిన్ హలలుయా హలలుయా నిర్మియా నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము ఈ యొక్క వాక్యము కుమ్మరికి సంబంధించిన వాక్యం కాబట్టి బహుశా మనం ఇది ధ్యానించే ఉంటాము కాబట్టి ఇందులో ఏం ఆత్మీయ సత్యం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలా కుమ్మరి అంటే ఎవరు పాత్ర అంటే ఎవరు కుమ్మరి ఆ మట్టిని తీసుకొని మూడు విషయాలు కనిపిస్తాయి ఒకటి కుమ్మరి కనిపిస్తాడు మట్టి తర్వాత పాత్ర కాబట్టి కుమ్మరి ఎవరు మట్టి దేన్ని తీసుకుంటున్నాడు పాత్ర ఎందుకు తయారు చేస్తున్నాడు కుమ్మరి ఎందుకు పాత్రను తయారు చేయాల కాబట్టి అది ఆ పాత్రను తయారు చేయాలంటే ఏం చేయాలా కుమ్మరి అనేది విషయాలు మనం అర్థం చేసుకోవాలా మన ఆత్మీయ జీతానికి మన సేవా జీతానికి ఇది ఒక ఇది ఒక లాగా ఒక పునాదిలాగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనమంతా ఒక పాత్ర లాంటి వాళ్ళమే మనమంతా కూడా ఒక పాత్ర లాంటి వాళ్ళమే కాబట్టి ఒక పాత్ర తయారు చేయాలంటే దానికి ఎంతో ప్రయాసం అవసరం ఎంతో ప్రణాళిక అవసరం ఎందుకంటే అంత ఒక పాత్ర చేయాలంటే అంత ఈజీ కాదన్నట్టు కాబట్టి దాని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంటుంది ఎంతో ప్రయాసం ఉంటుంది దానికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని విధానాలు ఉంటాయి ఎట్లా చేస్తే అది ఆ పాత్ర పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి మనం సేవా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక ఉండాలా సహనం ఉండాలా దీర్ఘశాంతం ఉండాలా ప్రతి దశలో దేవుని కృపను దేవుని ప్రేమను మనం చూపించాలా ఆ పాత్ర ఒక వ్యక్తి నశించిపోవద్దు మన ఉద్దేశం ఏంటంటే మన ప్రభు నశించిపోయిన దాన్ని వ్యక్తిగా రక్షించక ఈ లోకానికి వచ్చింది మన ప్రభు కాబట్టి మనకు కూడా అలాంటి ప్రయాసం ఉండాలా ఆ నశించిపోయిన ఆత్మ ఏ రీతికో ప్రభు చెంతకు నడిపించాలా అనేది మన ప్రయాసం దానికి సంబంధించిన వాక్యం మనం అంతకుముందు వారం మనం చూసినాం నిర్గామకాండం ముప్పై అధ్యాయంలో చూసినాం అది దేనికి సంబంధించింది అనేది మనం ధ్యానిస్తాం మనం కాబట్టి ముందుగా ఇర్మియా గంధం నుంచి ము పద్దెనిమిది అద్దె నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ చూసినప్పుడు యహోవ యద్ధ నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు కాబట్టి యహోవ అంటే జీవం గల అర్థం కాబట్టి మన ప్రవ్వే కాబట్టి ఆయన యొద్ నుంచి ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఇర్మియా స్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇర్మియా లేడు ఇప్పుడు ఆయన వాక్ మనకు ప్రత్యక్షమవుతుంది దేవుని వాక్కు ఆ కాలంలో పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు ఆ వాకు ప్రత్యక్షం అవుతూనే ఉంది అది శాశ్వత కాలం నుంచి అనేక పర్యాల నుంచి అది ప్రత్యక్షం దేవుని వాకు కాబట్టి ఆ వాకు ఎందుకు ప్రత్యక్షమవుతుంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కాబట్టి ఆ వాకు నీ దగ్గరకు వచ్చింది ఈరోజు ఆ వాకు మన దగ్గరికి వచ్చింది ఈ రోజు కాబట్టి మనకు ప్రత్యక్షమైంది ఈ క్షణం ఈ దినానికి ఈ క్షణానికి మనకు ఆయన వాకు ప్రత్యక్షమైంది కాబట్టి ఆయన వాకు ప్రత్యక్షమై ఏం చెప్తుంది మనకి ఇది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేయాలా క్రైస్తవ సంఘము ఏ రీతిగా దాన్ని ప్రభు చెంత నడిపించాలా అది ఏ రీతిగా బర్తను భర్తను పోగొట్టుకున్న ఉంది కాసును ఒక వెండి కాసు ఒక బంగారు కాసును పోగొట్టుకున్న స్త్రీలాగా కనిపిస్తుంది కాబట్టి అనేక ఉపమయాలతో ప్రభు పోల్చిండు కాబట్టి వాటన్నిటినీ మనం ఏ రీతిగా అర్థం చేసుకొని దేవుని సంఘాన్ని స్థిరపరచాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే పౌలు అంటాడు ఈ భారమే కాదు నాకు సంఘంలోకి వచ్చిన నాకు ఉందంటాడు కాబట్టి ఆయనకి ఎన్నో భారాలు పెట్టుకుండు ఆయన తన సేవా జీవితంలో ఎన్నో భారాలు పెట్టుకుండు ఆయన కాబట్టి ఆయన ఎంతగానో కష్టపడి సేవ చేసిండు బలహీనుల దగ్గరకు వచ్చినప్పుడు బలహీనులుగానే పోయిండు ఆయన బలవంతులు దగ్గర వెళ్ళినప్పుడు బలవంతులుగానే పోయిండు కాబట్టి ప్రతి లేయర్లో ఆయన వాళ్ళకి తగినట్లు ప్రవర్తించిందని మనం చూస్తాం అక్కడ అందుకే అనేక మందిని ప్రభుకరకు సంపాదించగలిగినాడు ఆయన కాబట్టి మనం కూడా అట్లా మారాలా మనం కూడా మన విధానాలు కూడా అట్లా ఉండాలా బలహీనలకు బలహీనలు తగ్గట్టి మనం మనం చూడాలా ఆ బలహీనల్లో మనం ఒకవేళ ఆ వాళ్ళ బలహీనలకు మనం పోయి వాళ్ళ విధానంలోకి మనం పోయి వాళ్ళ ఏ రీతిగా ప్రభు చెంతో నడిపించాలా ఆత్మీయ జీతం కొన్ని బలమైన ఉంటారు ఆ బలమైన ఆహారం తినే వాళ్ళగా ఉంటారు కొంతమంది పాలుదాగే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు పాలు తాగే వాళ్ళకు పాలుదాగినట్టే నువ్వు దాని విధానాలు కాబట్టి పాలుదాగేవాడు పాలుదాగడు ఎంత కాలంగా అవుతాడు కాబట్టి వాడు బలమైన ఆహారం తినేలాగానే నడిపించాలంటే అంత ఈజీ కాదు కదా చిన్నతనం నుంచే చిన్నవాడికి పాలుదాగేవాడికి మాంసం పెడితే ఎట్లుంటది కాబట్టి ఈ విధానాలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది ఆ పాలుదాగేవాడికి మాంసం పెడితే అది వాడు ఎట్లా తింటాడో తినలేడు కాబట్టి కాబట్టి అది ఎందుకు అది మాంసం గురించి పాలు గురించి చెప్పబడుతుందా ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా మనుషుల్ని సిద్ధపరచాలా ఏ రీతిగా అనేది అక్కడ చెప్పబడుతుంది పావులు కూడా అట్లనే చేసిండు ఆయన కాబట్టి అనేకలని సంపాదించుకోవాలని ఆయన ఆయనకున్న విధానాలు కూడా అవన్నీ మానేసుకుండా మాంసం తింటూ కూడా మానేసిండి అంటే అక్కడ వాళ్ళంతా మాంసం తినరు కాబట్టి నువ్వు మాంసం తింటూ ఉంటూ కాబట్టి వాళ్ళ కోసం నేను నువ్వు త్యాగం చేసుకోవాలా ఒక విధంగా చెప్పాలంటే నువ్వు శాక్రిఫైస్ చేసుకోవాలా కాబట్టి ఆ చేసుకోగలమా వాళ్ళు అట్లా ఉంటే నేను ఎట్లా ఎందుకు ఉండాలా అనేది క్రైస్తవ జీవితం ఈరోజు అట్లే నువ్వు అట్లా జీవిస్తేనే ఇట్లా జీవించాలా అనేది కాదు కదా నీ పర్పస్ ఏంది నీ విధానం ఏంది నశించిపోతున్న వాడిని నువ్వు ఏ రీతిగానే సరే ప్రభుత్వంతో ఏ విధం చేత నిన్ను వాళ్ళు రక్షిపడాలని నేను ప్రయాసపడుతుంటాడు అక్కడ సాధ్యమైతే నా దేహ సంబంధం నేను చనిపోయినా పర్లేదు మా వాళ్ళని రక్షించడానికి ఇస్రాన్ని రక్షించడానికి నేను చనిపోయినా పర్లేదు నేను నశించిపోయినా పర్లేదు కాబట్టి వాళ్ళు మనకి రక్షణ పొందాలంటారు చూడండి ఆయన అంతగా తృణీకరించుకొని తన సేవను కొనసాగించుకునే పౌలు అంటే ఆయన చూడండి నేను నశించిపోయినా కానీ పర్లేదు కానీ వాళ్ళు మనకి రక్ష్యం పొందాలంటే ఎవరైనా అంటారు అట్లా వాళ్ళు పోతి నేను బాగుంటే చాలనుకుంటే ఈ లోకంలో అట్లే ఉంటారు ఈ లోకంలో కానీ మన ఆత్మీయ జీతము త్యాగవృతమైన జీవితం మన ప్రభు ఏ రీతిగా తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేసిండో ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ రీతిగానే ఉండాలా కాబట్టి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించిండో ఎన్నో అవమానాలు అనుభవించిండో వాటి అన్నిటినీ ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన రక్తంతో మనం మనందరినీ విమోచించండి కదా కాబట్టి ఆయన ఎంతగానో శ్రమం అనుభించిడు మన కొరకు కాబట్టి ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక ఒక బిడ్డ ప్రసవించాలంటే ఎంతో ప్రయాసం అవసరం కదా ఏ ప్రభు సంఘాన్ని ప్రసవించిండు ఆయన చూడండి ఆయన ప్రసవించినప్పుడు ఎంత శ్రమబంధుడు కానీ ప్రసవించేటప్పుడు ఎంత శ్రమ ఉంటుంది ఆ పిల్లని ఆ శిశువును మొయ్యాలి కదా ఒక ఒక స్త్రీ తన బిడ్డను గర్భం పొట్టిన మొదలుకొని ఆ శిశువు భూమి మీద పడేంత వరకు ఎంత శ్రమ ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ఉండాల కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ జీవితంలో కూడా అట్లానే ఉంటుంది కదా ఒక శిశువు నువ్వు ప్రభు చెంత అంటే ఆ శిశువు పెద్దయ్యంత వరకు నీకు శ్రమ తప్పదన్నట్టు ప్రభుకు సంపూనత ప్రభుక స్వరూపు ఏర్పడేంత వరకు నీకు శ్రమనే ఉంటుంది ప్రయాసం కదా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు నువ్వేం చేయాలి సరిదితా ఉంటావు వాడు తప్పు చేస్తాను చెప్పి పట్టా విడిచిపెట్టాం కదా కాబట్టి వాడికి ఏ రీతి కానీ సరే బుద్ధి చెప్పి ప్రభు చేత నడిపిస్తూ ఉంటావు బుద్ధి చెప్తాడు మంచి పని కాదు అని చెప్తూ ఉంటావు ఎన్నో విధానాలు ఉంటా ఉంటాయి కానీ ఆయన ఈ లోకంలో మనందరినీ ప్రసవించిండు అనే విషయం మనకు అర్థం చేసుకోవాలా అంటే ప్రసవ వేదన ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ప్రసవించాలని ప్రసవించను మా వల్ల కావట్లేదంటే కాదు కదా కాబట్టి నువ్వు ప్రసవించాలంటే నీకు శ్రమ ఉంటుంది కాబట్టి ఒక ఆత్మ రక్షణలోకి రావాలంటే ఎంతో ప్రయాసం కదా అది అటువిటి పరిగెత్తా ఉంటుంది కానీ దాన్ని జాగ్రత్తగా నువ్వు తీసుకొని ప్రభు చేత నడిపించాలా నువ్వు చెప్పేసి పోయేది కాదు కదా కాదు విధానం అది మన ప్రభు చెప్పిండు ఈరోజు క్రైస్తవ బలం అయితే సువార్త చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభు ఏం చెప్పిండు సమస్త జల్లని శిష్యులుగా చేయమన్నాడు తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తను మత్య సువార్తలో చూస్తామన్నాను ఇరవై ఎనిమిది లాస్ట్ చాప్టర్లో నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించి వాటి వాటిని గైకోయమని బోధించమన్నాడు ఎవరైనా బోధిస్తున్నారా బోధిస్తున్నారేమో కానీ శిష్యులుగా చేస్తలేరు కాబట్టి మన సేవ అదే కాబట్టి ఆ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు నువ్వు అన్నిటిని నువ్వు భరించాలా అన్నిటిని నువ్వు తాళాలా ఎందుకంటే ప్రేమ దీర్ఘ శాంతం దీర్ఘ శాంతం ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాబట్టి ఈ మధ్యలో ఉన్న అన్ని పోతాయి కానీ ప్రేమ మటుకు శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి శాశ్వత కాలం ఉండే ప్రేమతో మనల్ని ప్రేమించండి ఆయన ఆయన ప్రేమ చూపిస్తే పాపమే పారిపోయింది నీ శత్రుకు నువ్వు ప్రేమ చూపిస్తే వాడు ఓడిపోవాల్సిందే ఎందుకంటే ఆయన ప్రేమ అంత పవర్ఫుల్ అన్నట్టు కాబట్టి ఆయన ప్రేమ ఉంది కాబట్టి మన ఈ క్షణం మన నిర్మూలంగా కాకుండా ఉన్నాం కాబట్టి ఎందుకు దేవుడు మన ఈ క్షణం వరకు నిలబెట్టినంటే ఆయన ప్రణాళిక మన పట్ల ఉందని మనం తెలుసు ఆ విధానం కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఆత్మీయ జీతంలో మనం ఆ రీతికి ఉన్నప్పుడు దేవుడు ఇర్మ్యాకు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు యువ యుద్ధ నుండి ప్రత్యక్షమైన ఇర్మ్యాకు ప్రత్యక్షమైన వాకు చూడండి దేవుని యుద్ధ నుంచి ప్రత్యక్షమైంది వాకు ఏం చెప్తుంది వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము కాబట్టి కుమ్మరి ఇంటికి పొమ్మని చెప్తున్నాను ఇక్కడ మనకు తెలుసు కుమ్మరి ఇల్లు ఎట్లుంటదో కుమ్మరి ఇంటి బొమ్మంటే కుమ్మరి వాడు ఏం చేస్తాడు కొండలు చేస్తాను చెప్పి మనకు అందరూ తెలుసు కదా కుమ్మరి చేస్తాడు కొండలు చేస్తాడు తెలుసు కానీ ఇక్కడ ఎన్నో మనం నేర్చుకోవచ్చిన ఆత్మీసత్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన సేవా జీవితం ఎట్లా మనం కొనసాగించుకోవాలనే విషయము ఇక్కడ ఎన్నో ఆత్మీయ సత్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నప్పుడు కాబట్టి ఇర్మితో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన దర్శనరీతిగాన ఆయన వాకు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇమీడియట్ లుగా ఏం చేశాను కుమ్మరి ఇంటికి వెళ్ళిపోయినట్ట అక్కడ పోతే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ నా మాట నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి నువ్వు కుమ్మరింటికి పోతే అక్కడ నేను ఈతో మాట్లాడుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోవాలా ప్రవాని ఇప్పుడు నాతో మాట్లాడు ప్రవా నేను అక్కడికెందుకు ఇక్కడే మాట్లాడొచ్చు కదా ప్రవా అని మనం అనొచ్చు కదా ఇప్పుడు ఇది ఒక దేవుని వాక్ వచ్చినప్పుడు నువ్వు లేచి కుమ్మరింటికి అమ్మన్నాడు తర్వాత ఏమన్నాడు ఎందుకు ప్రవాలంటే నేను ఈతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడే మాట్లాడొచ్చు కదా మరి అంత దూరం ఎందుకు పోవాలంటే చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే మనము ఆయన వాకుకు ఆయన ఒక వాక్యానికి మన విధేత చూపిస్తామో అప్పుడు ఆయన మాట్లాడతాడు అనే విషయం అర్థం చేసుకోవాలా ఆయన వాక్యం బయలుపరచబడినప్పుడు కుమ్మరి ఇంటికి పోతే నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే ఏదో ప్రభు చూపించబోతున్నాడు అక్కడ ఏదో మాట్లాడబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా అందుకే మనం ఎక్కడ ప్రభు మనకి నడిపిస్తే అక్కడ మనం పోతూ ఉంటాం కాబట్టి ఆయన ఆయన వాకు ఆయన వాక్యం ఏ రీతిగా మనకు బయలుపరచబడతా దానికి విధ చూపించినప్పుడే మనం ఆయన మనతో మాట్లాడుతున్నట్టు కాబట్టి కుమ్మరి ఇంటికి ఎందుకు బమ్మడి అంటే అక్కడ ఒక విధానం చూపిస్తున్నాడు దేవుడు ఏమిటంటే నేను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయి చూడను అంటే కుమ్మరింటికి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సారి మీద ఏం చేస్తున్నాడు వాడి కుండలు తయారు చేస్తున్నాడు ఆ కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు ఆ తయారు జి కుమ్మరి జిగట మన్నితో జిగట్ మట్టితో చేయి చిన్న చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చూస్తున్నామంటే నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద తను పని చేస్తుంటే వాడు పనివాడు చేసుకుంటా ఉన్నాడు కుమ్మరి ఆ సారి మీద పని చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కుండ తయారీసే టైంలో ఏమవుతుందంటే వాని చేతుల నుంచి అది విడిపోయిందంట ఇది మనం అర్థం చేసుకోవాలా కుమ్మరి చేతిలో నుంచి మట్టి ఏం చేస్తుందంట జారిపోతుందంట అక్కడ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కుమ్మరి చేతిలో నుంచి మట్టి జారిపోవటం అంటే ఏంటంటే నువ్వు కుమ్మరి జిగట మట్టి తీసుకొని జారిపోతా ఉంటా తరచుగా అప్పుడు ఏం చేస్తావు ఇది బాలేదని పడేస్తావా పడిస్తే వాడు కుమరే కాదు పడేస్తే వాడి కొమ్మరే కాదు అది పడిపోతా ఉంటది అది జారిపోతా ఉంటది కానీ నువ్వేం చేయాలా మళ్ళా దాన్ని ఆ కుమ్మరి ఏం చేస్తుందంట ఆ జిగటం మన్ను మరలా తీసుకున్నాడు మళ్ళా తీసుకున్నాడు తర్వాత తీసుకొని ఏం చేస్తుండో తనకి యుక్తమైన యుక్తమైనట్టుగా దానితో మరి కొండ చేసిందంట అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి మొదట ఆయన ఉద్దేశం వేరే ఉంది ఆ కుమ్మరి ఉద్దేశం ఏంటంటే ఈ పాత్రను బాగా తయారు చేయాలని ఆయన అనుకున్నాడు కానీ ఆయన ఏం చేసిందంటే ఆయన ఉద్దేశం మరీది తర్వాత ఏం చేసిందంటే మరలా ఆ జారిపోయిన దాన్ని తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేసినట్టే అంత ముందు చేసిన ఆలోచన వేరే ఇప్పుడు చేసే ఆలోచన వేరే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏ రీతికి దీన్ని అర్థం చేసుకోవాలి మనం అంటే దేవుడు మనుషులు ఎట్లా తయారు చేయాలనుకుంటున్నాడు అంటే ఆ కొమ్మరి చూడండి కొమ్మరి అంటే రకరకాలమైన కుండలు తయారు చేస్తాడు కదా ఒక జగ్గు తయారు చేస్తాడు ఒక కొండ పెద్దగా ఉంటది ఒకటి రకరకాల డిజైన్లు తయారు చేస్తూ ఉంటాడు కానీ మొత్తం ఒకటే కాబట్టి ఆ మట్టిల నుంచి వచ్చింది అది అంతా నుంచి వచ్చేసినప్పుడే ఒక పాత్రగా తయారు చేస్తున్నాడు దానికి ఇష్టమైన పాత్ర చేసుకుంటాం అనుకు ఆయన ఆయన ఇష్టం అది చూడండి ఆ కుమ్మరి ఆయన చేతిలో ఉన్నప్పుడు అది మంచిగా ఆయన చేతిలో ఉంటే మంచి పాత్రగా తయారవుతుంది ఆయన చేతి నుంచి జారిపోతుంది దాన్ని ఏం చేస్తాడు ఆయన కాన్సన్ట్రేషన్ పోతుంది ఉద్దేశం పోయి ఇంకొక పాత్ర చేస్తూ ఉంటాడు అంటే ఆ మట్టి తగిన పాత్ర తయారు చేస్తూ ఉంటాడు అన్నట్టు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆ రీతి తయారు చేస్తున్నప్పుడు ఆ కొండ చేసింది కానీ ఇప్పుడు మనం చూస్తే మొదటి తిమో రెండో తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ మన ఒక విషయం ఒక విషయం మనం చూస్తే రెండో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక గొప్ప ఇంటిలో బంగారు పాత్రలో వెండి పాత్రలు కర్రవి మట్టివి ఇంకా రకరకమైన పాత్రలు ఉంటాయని చెప్తున్నా అక్కడ కాబట్టి అక్కడ మనం చూస్తే ఒకసారి చూడండి మొదటి తిమో రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి ఉన్నాయి మట్టి ఉన్నాయి కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకు కొన్ని గణహీనతకు ఉపయోగింపబడను చూడండి ఒక ఇంట్లో అన్నప్పుడు పర్లోక రాజ్యని సాదృష్యము గొప్ప ఇల్లు మన ప్రభుకి సాధ్యము ఆ ఇంట్లో బంగారు పాత్రలు ఉన్నాయండి గొప్ప ఇంట్లో ఏమున్నాయంట ఫస్ట్ వెండి పాత్రలు కనిపిస్తున్నాయి తర్వాత బంగారు పాత్రలు తర్వాత తరవన్నవి మట్టి ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాలమైన పాత్రలు ఉన్నాయి కొన్ని ఘనతకు కొన్ని గణహీనతకు ఉపయోగింపబడను ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకుని నాయడలా వాడు పరిశుద్ధపరచబడి ఎవరైతే ఇట్లా ఖచ్చితంగా ఇట్లా ఉండాలా నువ్వు ఏదో ఒక పాత్రలాగా ఇంట్లో ఉండాల్సిందే నువ్వు కానీ నువ్వు ఏ పాత్రగా ఉన్నావు మట్టి పాత్ర లాగున్నవా వెండి లాగా ఉన్నవా బంగారం లాగా ఉన్నవా ఘనహీనమైన పాత్రగా ఉన్నవా ఘనత వహించు పాత్రగా ఉన్నవా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్ర పత్తి సత్కార్య సిద్ధపరచబడి ఘనమైన ఘనత నిమిత్తమైన పాత్ర ఉండను కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఇక్కడ ఏముందంటే యజమానుడు వాడుకుంటకు అర్హమై అర్హమై అన్నప్పుడు అర్హత కలిగిన మంచి సత్కారం నాకు సిద్ధపడి పరచబడి అంటే నిన్ను దేవుడు స్పెషల్ గా నిన్ను తయారు చేసుకోనుకున్నాడు నిన్ను స్పెషల్ గా దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడు మంచి అర్హమైన అర్హతమైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేయాలనుకుంటా ఉన్నాడు కాబట్టి సత్కారం అన్నప్పుడు ఏంటంటే సేవకు సంబంధించింది కదా దేవుని సేవకు సంబంధించింది మంచి పరిచయం అనత నిమిత్తమైన పాత్రగా దేవుడు తయారు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ కుమ్మరి ఆ పడిపోయిన జిగట మట్టి మళ్ళా మళ్ళీ తనకి యుక్తమైన పాత్రగా చేసుకుంటా ఉన్నాడు అంటే అది చూడండి ఈ రోజు కూడా క్రైస్తవ జీవితం అట్లనే ఉంటుంది కదా దేవుడు మనల్ని మంచి పాత్రలుగా మనం తయారు చేసుకుంటే మనం ఏం చేస్తామంటే పనికిరని పాత్రలుగా తయారైతే ఉంటాం అదే బా ఒక ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి కదా కొన్ని కొన్ని కొన్ని టేబుల్ మీద ఉండే పాత్రలు వేరే ఉంటాయి వంటలు ఉండే పాత్రలు వేరే ఉంటాయి బాత్రూంలో ఉండే పాత్రలు వేరే ఉంటాయి కాబట్టి ఒకదానికి కానీ పాత్రనే అది ఏ రీతికైనా సరే వాడబడుతూనే ఉంది దాని పని కొరకు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే నువ్వు ఏ పాత్రగా వాడబడుతున్నావు యజమాని వాడుకుని అర్హమైన అర్హతమైన పాత్ర లాగా ఉన్నవా లేకుంటే ఘనహీనమైన పాత్రలాగా ఉన్నవా అనేది నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు ఘనమైన పాత్రగా తయారు చేయబడితే మరి నువ్వేం చేయాలా నువ్వు కూడా అనేక పాత్రలు తయారు చేయాలి కదా కాబట్టి మట్టి మరి ఇట్టి మట్టిలో నుంచి మాకు మహా ఐశ్వర్యం కలదంటారు పౌరు భక్తులు అంటే మట్టిలో నుంచి దేవుడు బంగారు పాత్రగా తయారు చేసేడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక ఒక మట్టి జీవితం నుంచి కాబట్టి మట్టి అనే సంబంధించింది కాబట్టి నేను దాంట్లో నుంచి నేను తయారు చేసిండు కాబట్టి కర్ర ఉంది ఇప్పుడు కరుణాపీఠం బలిపీఠం చేసేటప్పుడు మోస జను తుమ్మ కర్రతో దాన్ని చేయాలంటాడు అంటే ఒక కట్టతో తర్వాత ఏం చేస్తాడు నువ్వు బంగారు రేకు దాన్ని దాన్ని అంటే బంగారు రేపు దాన్ని పొదిగించమంటే దానికి మెరుగు చేయమంటాడు అప్పుడు మనం అర్థం చేసుకోవాలా అంటే దేనికి పనికిలాంటి మనల్ని దేవుడు ఆ కర్ర లాంటి లాంటి మనల్ని ఆ చెక్క లాంటి మనల్ని దేవుడు బంగారు రేకు పొదిగించి ఆయన బలిపీఠం లాగా తయారు చేసుకుంటుండు అనేది ఇక్కడ ఆత్మీయ సత్యం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నువ్వు మట్టిలాగను అంటే నీ నీ పాత జీవితం నుంచి దేవుడిని బంగారు జీవితం అంటే మంచి పాత్రగా అర్హమైన పాత్రగా యజమాను వాడుకునే పాత్ర అంటే అర్థం చేసుకోవాలి ఒక రాజు ఒక పాత్ర వాడుకోండి అంటే దానికి ఎంత విలువ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం కూడా ఆయన చేతిలో మంచి పాత్రలుగా మనం వాడబాలంటే ఎట్లా వాడబడుతుంది చెప్పండి దానికి ఎంతో ప్రయాసం కదా ఆ కుమ్మరి ఆ మట్టిని ఎంత కష్టపడి తయారు చేస్తున్నాడు నిన్ను నీ ప్రభు నీవు మంచి పాత్రకు నువ్వు తయారు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తయారు కావటం ఫస్ట్ మనం తయారయ్యే విషయం చెప్తాను తర్వాత మనం ఎట్లా తయారు చేయలేదు నేను తర్వాత చెప్తాను ఫస్ట్ మొదటి పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే నువ్వు ఎట్లా తయారు మనం ఎట్లా తయారు కుమ్మరి ఎట్లా తయారు చేస్తున్నాడు పాత్రని అన్నప్పుడు ఈ కుమ్మరి మన ప్రభుకు సాధి చెందినడు మట్టి నీకు నాకు సాధిషందిన్నాడు కాబట్టి ఆ కుమ్మరి తన ఇష్టమైన పాత్ర ఆయన ఇష్టం ఏమైనా చేయొచ్చు కాబట్టి ఆయన ఇష్టం ఏమైనా చేయించినప్పుడు ఆ తీసుకున్నప్పుడు అది ఆయనకి విధేత చూపిస్తే ఆ మట్టి అది విడిపోకుండా జారిపోకుండా ఉంటే మంచి పాత్రగా అది విడిపోతుంది అనుకో ప్రతిసారి దాన్ని ఏం చేస్తే దేవుడు ఆయన కుమ్మార్ ఏం చేస్తాడు ఏదో మాములుగా ఏదో జగ్గును ఏదో ఏదో ఏదో మాములు ఏదో మాములుగా ఉంటారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ రైతుగా అర్థం చేసుకోగలం ఇప్పుడు కొన్ని మెటల్స్ ఉంటాయి వాటిని ఏం చేస్తామంటే వాటిని మొత్తం గేడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు బియ్యం ఉంది అనుకో ఒక బియ్యంలో కొన్ని నూకలు కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఏమి పెద్దగా ఉంటాయి బియ్యం కొన్ని చిన్న స్థానం హాఫ్ స్టేజ్ లో ఉంటాయి వాటిని మొత్తం సపరేట్ చేస్తాడు అంటే మంచిగున్న బియ్యాన్ని ఒక పక్క చేస్తాడు నోకులున్న బియ్యాన్ని ఒక పక్క కానీ అవి కూడా తింటున్నారు మనుషులు అంటే మీరు అర్థం చేసుకోండి అవి కూడా ఏదో రీతిగా అది గణహీనం అనుకో ఏదో కానీ నీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలా ఏదో ఒక రీతికి వాడబడతాను బ్రదర్ అంటే కాదు కదా దేవుడు నిన్ను అట్లా తయారు చేసుకుంటే ఇంకా మతపరమైన జీవితంలో ఉంటానంటే సగం సత్యం సగం అబద్ధం ఉన్నట్టు కాబట్టి మన సేవ అది కాదు కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోండి ఏంటంటే ఆ కుమ్మరి ఒక మట్టి తయారు చేయాలంటే ఏ రీతి తయారు చేయాలంటే నేను చెప్తా చూడండి ఒక మట్టి ఉందనుకో మట్లు చాలా రకాలు ఉంటాయి ఒకటి ఎర్ర మట్టి ఉంటుంది నల్ల మట్టి ఉంటుంది ఏదో రకరకాల మట్టి ఉంటుంది కానీ ఆ రకరకాల మట్టిని తీసుకొని వచ్చినప్పుడు ఆ కుమ్మరు ఏం చేస్తాడంటే ఒక పొలంలోకి వెళ్తాడు పొలంలో వెళ్ళినప్పుడు అక్కడంతా ఎక్కడైతే మంచిగా మట్టి ఉందో అది మొత్తం తీసి తవ్వుకొని వస్తాడు తవ్వుకొని కష్టపడి దాన్ని తవ్వుతాడు తవ్వు ఇంటికి తీసుకొస్తాడు తర్వాత దాన్ని ఏం చేస్తాడు దాన్ని గేడు చేస్తాడు అందులో ఏమైనా రాళ్ళు రప్పలు ఏమన్నా పనికిరాన్ని ఏమన్నా నేను మొత్తం వాటిని క్లీన్ చేసేసి ఆ మెత్తగా మట్టిని తీసుకొచ్చి మొత్తం దాన్ని కాలతో తొక్కి మంచిగా డ్రై చేసి దాన్ని అందులో ఏం లేకుండా వాటి అన్నిటిని ఏరేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి వాటిలో కొన్ని రాళ్ళు ఉంటాయి ఆ మట్టిలో అన్ని ఉంటాయి కానీ ఒకటి అన్నిటిని సపరేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి అందులో కొంచెం రాయున్న కానీ ఆ పాత్ర పగిలిపోతుంది అంటే ఆ మట్టి ఎంతో సున్నితంగా ఉండాలా ఎంతో మెత్తగా ఉండాలా అప్పుడే మంచి పాత్రగా తయారవుతుంది అన్నట్టు లేకుంటే ఏమైందంటే కుండలో సిట్లిపోతాయి మట్టి ఉన్న రాళ్ళు ఉంటే కుండ తయారు అది నీకు చేతి తగులుతూ ఉంటే అది కుండ ఎప్పుడైతే అది మెత్తగా ఉంటుంది చేతికి అది మంచిగా మోల్డింగ్ లాగా తయారవుతుంది కొండ ఆ పాత్ర కాబట్టి ఆ కుమ్మరి ఎంత కష్టపడుతుంది ఒక పాత్రను చేయనికి ఏం చేస్తుంది ఫస్ట్ పొలానికి వెళ్తున్నాడు తర్వాత ఆ మట్టిని మొత్తం తవ్వుతున్నాడు ఆ మట్టిని మొత్తం తోవుకొని ఇంటికి తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి తర్వాత ఏం చేస్తున్నాడు అన్న రాళ్ళు రప్పలు మొత్తం ఏరుతూ కదా చూడండి మరి రాళ్ళు రప్పలన్నీ ఏరకుండా నువ్వు కుండ తయారు చేస్తే ఎట్లుంటుంది అది పనికిరానికి కొండలాగా తయారైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార మీద పడగానే ఆ కొండ ఏం చేస్తుంటే అది విడిపోతూ ఉంటుంది అది మంచిగా తయారు కాదన్నట్టు కానీ కుమ్మరి ఎంత కష్టపడి వాటి అన్నిటిని ఉన్నాడు కాబట్టి నీ సేవ నా సేవ జీవితంలో అంతే కదా మనుషుల్లో ఉన్న ఒక పాపనన్నిటిని మనం తొలగి తొలగించాల వాళ్ళు పాలుదాగేలా ఉన్నరు అనుకో నువ్వు వాళ్ళ పాలు నుంచి బలమైన ఆహారానికి నువ్వు నడిపించా ఆ వాళ్ళు ఉన్న మస్టు మాల్యను మొత్తం నువ్వు తీసేస్తేనే ఉండాలా అది తీసేస్తే నువ్వు ఏం చేయాలా దాన్ని సారిపైకి తీసుకొని పోవాలా ప్రయాసం ఉందా లేదా లేదు ఒకసారి మట్టి కలుపుకొని కొండ తయారు చేసేది కాదు అది దానికి మట్టి తీసుకురావాలా దాన్ని మంచిగా తయారు చేయాలా దాంట్లో రాళ్ళు రప్పలు మొత్తం తీసేయాలా అవి మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు నువ్వు సారిపైకి ఆ పాత్రను తీసుకొని పోవాలా అవి చేయకుండా నువ్వు డైరెక్ట్ తీసిపోయి మట్టి కలుపుకుని పాత్ర తీస్తా అంటే అది పాత్ర కాదు అది విధానం దానికి ఒక నియమం ఉంటుంది కదా ఒక కుండను తయారు చేయాలంటే ఒక పాత్రను ఎన్నో విధానాల నియమాలుంటాయి నువ్వన్నీ ఏం చేయకుండా నువ్వు డైరెక్ట్ నేను పాత్రగా తయారు కావాలని మనం చేస్తే ఆ కుమ్మరి చేస్తే అప్పుడు ఏమవుతుంది అది పాత్రగా తయారు కాదు పాత్రలే కాదు అసలు అది ఎట్లయితే చెప్పు దాంట్లో అన్ని రాళ్ళు పెట్టుకొని అది సగం మట్టి ఉంది సగం రాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని సంపూర్ణంగా దాన్ని ఆ రాళ్ళు తీసేసి నువ్వు కొండ సారి తీసుకోవాలంటే ఎంత ప్రయాసం చెప్పండి అది తొక్కాలా దాన్ని ప్రయాసం చేయాలా దాన్ని నీళ్ళు కరెక్ట్ గా లెవెల్ చేయాలా దాని కొత్త ప్రకారం వాటర్ చేయాలా తర్వాత మంచిగా ముద్దలాగా కలుపుకోవాలా అది గట్టిగా ఉందా పలసగుందా గట్టిగా పలసగుంటే అది విడిపోతుంది అది కరెక్ట్మైన ముద్దలాగా నువ్వు తయారు చేసినప్పుడు అప్పుడు సారి తీసిపోతావు కాబట్టి ఒక పాత్ర తయారు చేయాలంటే ఎంత కష్టం ఒక ఆత్మ దేవుని సంధికి రావాలంటే ఎంతో ప్రయాసం కదా ప్రసవేదన స్త్రీ లాంటిదే శిశువు గర్భం ధరించినప్పుడు ఆ స్త్రీ ఆ శిశువుని కనేంత వరకు ఆమె ఎంతగా నొప్పులు ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ఉండాలా ఏ మాత్రం అయినా కానీ ఆ శిశువుకి ఏమన్నా హాని జరగవచ్చు ఆమెకే హాని జరగవచ్చు కాబట్టి ఒక ప్రసవేదన పడాలంటే ఒక స్త్రీ ఒక ఒక శిష్యుని జన్మించాలంటే ఎంతో ప్రయాసం ఉన్నట్టు కాబట్టి ఇక్కడ కుమ్మరి కూడా అదే ప్రయాస పడుతుంది ఇక్కడ కాబట్టి నీ ప్రయాసం ఎట్టుంది ఈరోజు నువ్వు కుమ్మరిలాగా ఉన్నావా నువ్వు ఎలాంటి పాత్రలు తయారు చేస్తున్నావు ఎలాంటి మట్టి నువ్వు మట్టిలో రకరకాల ఉంటాయి మెత్తలు ఉంటే రా అన్ని రొట్టే ఉంటాయి కాబట్టి మట్టే పేరు మట్టుకు అంత కానీ దాంట్లో రకాలు ఉంటాయి మనుషుల గుణగానాలు కూడా అట్లేనే ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి నువ్వు వేరేయాలా వాటి అన్నిటి వేరేయాలంటే వాటిని దగ్గర నీ దగ్గర తీసుకొచ్చి వాటిని ఏరేసి వాటిని మంచిగా గేడ్ చేయాలా ఎంతో టైం పోతా ఉంటుంది ఎంతో ప్రయాస పడాలి నువ్వు వేరు వాటన్ని వేరు చేసి మళ్ళీ కలపాలా ఇదంతా చేసినప్పుడే అప్పుడు నువ్వు ఆ పాత్రని ముద్దలాగా తయారు చేసి నువ్వు సారి పైకి తీసుకొని రావాలా సారి అంటే కొలత నీ జీవితానికి కొలత అప్పుడు కొలతలకు తీసుకొచ్చి నువ్వు పాత్ర చేస్తే అది పర్ఫెక్ట్ పాత్రగా తయారవుతుంది దీని ఎంత ప్రయాసం ఉన్నది చూడు అందుకు ఇరిమీగా చెప్తున్నాడు నువ్వు పోయి కొమ్మరి దగ్గర బొమ్మన్నాడు కానీ నేను కుమ్మరి దగ్గర పోను ప్రభావ నాకు కుమ్మరి దగ్గర పోతే నేను అక్కడ కానీ దేవుడు వాయనకు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు చెప్పు ప్రభావ నే చెప్తానంటే ఒక దశలో చెప్పిండు ఆయన ఏమే చెప్పిండు నువ్వు పోయి ప్రకటించుకో ఇస్రాల్ ప్రజలకి మందిరం లోపల ప్రకటించు ప్రవశించు నేను చెప్తున్నా అని చెప్పిండు ఒక ఇక్కడ ఏం చెప్తుడు నేను ఇక్కడ ఏం నీకు చెప్పను నువ్వు అక్కడ పోతే నీతో మాట్లాడుతున్నాడు చూడండి ఆయన విధానాలు చూడండి ఒక దశలో ఆయన డైరెక్ట్ మాట్లాడతాడు ఒక దశలో ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు అంటే ఆ కుమ్మరి దగ్గర పోయినప్పుడు మాట్లాడతాడు అప్పుడు దాకా నేను మాట్లాడాను నేను అక్కడ పోయి పోక్కడ అక్కడ పోతే వాడు పని చేసుకుంటా కాబట్టి చూడండి కుమ్మరి పాత్రను తయారు చేస్తుంటే మనం అక్కడ చూస్తాం కానీ ఆ పాత్ర ఎంత కష్టపడితే అది సారిపైకి వచ్చింది ఆ మట్టి అనేది ఎవరైనా ధ్యానిస్తున్నారా కుమ్మరింటికి పోయి పాత్ర చేసిండు దేవుడు ఆ కుమ్మరి చేసుకు సాధిషం ఆ మట్టి మనకు సాధించం అని చెప్పుకుంటున్నావు కానీ ఆ కుమ్మరి ఎంత కష్టపడితే అది ఆ సారి మీదకి తీసుకొస్తా అనేది ఎవరైనా చెప్తారా నువ్వు గ్రహించగలుగుతాను ఆత్మీయ సత్యం దాంట్లేదు ఏందో నీ సేవలో నువ్వు ఎట్లా ఉండాలనేది అక్కడ చూపిస్తాను అక్కడ నువ్వు వాటి అన్నిటి ఏరేయాలంటే నీకు ఓపిక ఉండాలా సహనం ఉండాలా అన్ని ఉండాలా నీకు లేకుంటే ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు ఆ మట్టి తీసుకుంటే విడిపోతా ఉంది అది అది జారిపోతా ఉంది మళ్ళా ఏం చేస్తున్నాడు అది జారిపోవద్దు అని చెప్పి మరలా తీసుకున్నాడు ఆయన మరలా తీసుకొని మళ్ళా తన యుక్తమైన పాత్రగా తయారు చేస్తూ కాబట్టి ఆత్మీయ జీవితం కూడా ఆ కుమ్మరి మనకు మన ప్రభుకి సాదృషంగా ఉంటే ఇప్పుడు నీకు నాకు సాధిష్టం నా కుమ్మరి మరి నువ్వు ఆ పాత్రను తయారు చేయాలంటే నువ్వు ఎంత ప్రయాసపడాలా ఎంత కష్టపడాలా మన ప్రభు చెప్తాడు ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో బలహీన ఏంటంటే క్రైస్తవలో బలహీన ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నారే కానీ బ్రదర్ వాయిస్ వినిపిస్తుందా హలో హలో బ్రదర్ వాయిస్ వినిపిస్తుందాబర్ ఓకే వేరు అయితే ఈ కుమ్మరి ఎంతగా ప్రయాస పడుతున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మనం కాబట్టి ఆయన ఒక పాత్రను అట్లా తయారు చేయాలంటే నీకు ఎంతో ఓపిక సహనం ఉండాలా క్రైస్తవ జీవితంలో ఈరోజు జరుగుతుంది ఏంటంటే సువార్త ప్రకటిస్తారే కానీ వాళ్ళ శిష్యులకు చేయురు వాళ్ళు ప్రభు ఏం చెప్పిండు మత ఇరవై తో మీరు సమస్త జల్లుకు సువార్థ ప్రకటించి శిష్యులు చేయమన్నాడు శిష్యులు చేయాలంటే అంత ఈజీ కాదు కదా కుమ్మరి పాత్రలో ఒక పాత్ర తయారు చేయటమే శిష్యులు చేయటం అంటే వాడు రకరకాలుగా ఉంటాడు వాడి గుణగానం వేలాగా ఉంటుంది వాడి ఇంక ఉంటాడు కాబట్టి నువ్వు వాళ్ళని డిఫరెంట్ చేయాలి ప్రభువులు నడిపించాలంటే నీకు ఎంత ప్రయాసం అవసరం వాడు అదంటాడు ఇది అంటాడు ఏదైతే కానీ సరే వాడి మనకి మంచి పాత్ర తయారు చేయాలా అనేది నీ ప్రయాసం నువ్వు ఒక కుమ్మర్ లాంటి వాడివి మన ప్రభ్య కుమ్మరి మనల్ని ఆయన అట్ట తయారు చేసి మనల్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన మనల్ని తయారు చేసుకుంటూ మనలో మస్టు మాలి పాపం అన్నిటిని శాపాన్ని తొలగించి మంచి ముద్దలాగా తయారు చేసి నిన్ను మంచి పాత్రగా తయారు చేసాం మన కాబట్టి ఆయన పాత్రలాగా తయారు చేసిన నిన్ను నువ్వు నువ్వు కూడా కుమ్మర్ లాంటి వాడవే కదా ఆయన దృష్టిలో మన ప్రభు కుమ్మరి అయితే నువ్వు కూడా కుమ్మరి వాడివే రాజు అయితే నువ్వు కూడా రాజువే కాబట్టి నువ్వు పాత్రలు తయారు చేయాలంటే నువ్వు ఆ రీతిగా నువ్వు ప్రయాసపడుతున్నావా లేదు నేను చెప్పేది నేను చెప్పేసి వెళ్ళిపోతానంటే కాదు కదా ఈరోజు క్రైస్తవులు ఎందుకు సువార్త స్ప్రెడ్గా కావట్లేదు ప్రపంచం అంతా అంటే వాళ్ళు చెప్పేసి గమనం ఉంటున్నారు వాళ్ళు వినేసి పోతూనే ఉన్నారు కానీ సువార్త ఎవరైనా ప్రకటిస్తున్నారా చేసి శిష్యులుగా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ విధానాలు వాళ్ళ స్థితిగతులు కనుక్కొని వాళ్ళ విధానాలు కనుక్కొని ఎవరన్నా ఆ రీతిగా ప్రయాసపడుతుండే తక్కువ కానీ మనకు ప్రభు చూపిస్తున్నాడు నువ్వు ఆ రీతిగా ప్రయాసపడాలా అన్నిటిని తాళాలా నువ్వు అన్నిటిని భరించాలా అప్పుడే నువ్వు పాత్రలాగా కుమ్మరిలాగా నువ్వు తయారు పాత్ర కానీ ఆ రీతికి ఉందా ఈరోజు ఇది పనికి బ్రదర్ ఏ వాళ్ళు వినరు బ్రదర్ అంతే బ్రదర్ అని చెప్పేసి వెళ్ళిపోతామా మనం నువ్వు ఏ రీతిగా నువ్వు నువ్వు కుమ్మరిలాగా ఉన్నప్పుడు ఆ కుమ్మరి జ్ఞాపకం చేస్తా నాకు సడన్లీ ఈ వాక్యం నేను అనుకున్న ఇలాపా వాక్యాల వాక్యం దానిస్తే నాకు సడన్లీ దేవుడు వాక్యం ఈ రీసెంట్ గా దేవుడు నాకు ఇది బయలుపరిచిండు అప్పుడు అన్నాడు అంటే కుమ్మరి ఎట్లా ఉండాలా అనేది ఆయన ఆత్మ ఏ రీతిగా ఘోషిస్తుంది ఈరోజు అనేకులు రాళ్ళు రప్పలు ఏరుతున్నవా అంటే మనుషుల విధానాల నుంచి నువ్వు మంచి ముద్దలాగా తయారు చేయాలి కదా అప్పుడే కదా నువ్వు సారిపైకి తీసుకురాగలవు మీదకి కొండ మట్టి రావాలంటే అంత ఈజీ కాదు ఆ ప్రయాసం అంతా అయిపోయినాక అప్పుడు సారి మీదకి వస్తుంది కుండ మట్టి అప్పుడు దాకా దాని దాని వెనక బ్యాక్ ఆలోచిస్తే ఎంత ప్రయాసం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా అట్లా ప్రయాస పౌలు అట్లా ప్రయాసపడి అనేకులు సంపాదించగలండు ప్రభు కొరకు అని ఎన్నో కష్టాలు పడి దెబ్బలు తిన్నాడు కొట్టిండ్రు అని ఈడ్చిండ్రు ఏం చేసినా సరే ఆయన మటుకు ఇచ్చిపెట్టలే నేను ఏమైపోయినా పర్లేదు నా దేహ సంబంధాలు చనిపోయినా పర్లేదు వాళ్ళు మటుకు ప్రభుత్వం ఎందుకు రావాలని తీర్మానించకుండా రీతిగా కానీ మనకు అట్లా ఉండాలా తీర్మానం మన తీర్మానం అట్లనే ఉండాలా అట్లా ఉంటేనే మనం అనేకులు మనం సంపాదించుగలం ప్రవశించేవాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచిస్తాడు నువ్వు క్షేమాభివృద్ధి కలగజేయాల సంఘానికి క్రైస్తవ సంఘానికి అందుకే దేవుడు నీకు ప్రవచన వరం ఇచ్చిండు కాబట్టి నువ్వు క్షేమాభివృద్ధి కలగాల సంఘానికి క్షేమాభివృద్ధి కలగాల కదా సంఘానికి క్షేమాభివృద్ధి కలగకపోతే నీకు ఎన్ని వారాలు ఏం లాభం అవి కూడా మంచిదే కానీ అసలైన ఏంటంటే ప్రవచనవరం మరి విశేషంగా ప్రవచన వరాన్ని కోరుకోమాడు ప్రభు పౌలు అంటాడు ఎందుకు సంఘ క్షేమాభివృద్ధి కోరు సంఘంను ఎట్లా సిద్ధపరాలా సంఘాన్ని ఎట్లా దేవుణ్ణిలో స్థిరపరచాలనేది ప్రయాసం అన్నట్టు అది ప్రవచనవరం అందుకే దేవుడు మనకు ఇచ్చిండు కాబట్టి ఆ వరాన్ని మనం పొందుకోవాలంటే ఎంతో ప్రయాసం అన్నట్టు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ చెప్తున్న అక్కడ ఆ పాత్ర తయారు చేయండి ఎంత ప్రయాసపడింది అనేది కాబట్టి అంతటి యహో నాకు ప్రత్యక్షమే ఇలాగే సెలవిచ్చను ఇస్రాయిల్లారా ఈ కుమ్మరి కుమ్మరి మట్టికి నేను మీకు చేయలేనా చూడండి ఇస్రాయిల్లారా అన్నప్పుడు దేవుని బిడలారా క్రైస్తవులారా ఈ కుమ్మరి ఆ మట్టికి నేను చేయలేనా ఇదే యహో వాకు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ ద్వారా మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఎవరి చేతిలో ఉన్నారు ప్రభు చేతిలో ఉన్నాడు ప్రభు ఏం చేస్తాడు పాత నిబంధన కాలం అంతా ఇస్రాయల్ ప్రజలు భయంకరంగా తిరుగుబడతానే చేసినారు పాపం చేస్తే ఆయన ప్రవక్తలు పంపించండి ఎంత చేసినా వాళ్ళు వినలే కానీ ఆయన ఎంతగానో ఇసుకుపోయింది ఆయన ప్రేమ చూపించండు ప్రవక్తలు పంపేండు ఏమో చేసిండు ఆయన కానీ విన్నో విన్నారు విన్న విన్నారు అది వాడిష్టంగా తీర్మానం కానీ నీ తీర్మానం ఏంది పాత నిబంధన కాలంలో దేశ ఆత్మ ఉన్నత ఎంత పవర్ఫుల్ ఆత్మ ఉన్నత వాళ్ళు కాబట్టి ప్రత నిబంధన కాలం వచ్చినప్పుడు అదే ఆత్మ ఉంది మనలో కూడా కాబట్టి మనం దేశం చూపించం మనం ప్రేమ చూపిస్తాడు దేశమే చూపించే పని అయితే ఏ ప్రభు పాత నిబంధన కాలం ఉన్న దేవుడు కొత్త నిబంధన కాలం ఉంటే ఒక్కడు కూడా ఉన్నాడు ఒక్కడు కూడా మిగిలింది ఇక్కడ అందరూ పోవాల్సింది మనం చేసిన పాపాలకి మనం చేసిన అపరాధాలకి కానీ ఆయన కృప చూపించి అవకాశం ఇస్తున్నాడు అక్కడ మనం చూస్తాం అపుస్తుల కాలంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడండి విధలేషండు కానీ ఈ యుగంత మందులు అందరినీ అంతటిను పొందాలని దేవుడు ఇచ్చయించుతున్నాడు ఆయన ఇస్తున్నాడు సమయం మనుషులకి కాబట్టి మనకి ఇస్తాడు ఎంతో సమయం కాబట్టి త్వర త్వరగా మనం సంపూర్ణంగా మనం తయారు కావాలా నువ్వు తయారైతే సరిపోదు ఇతరులు నువ్వు తయారు చేయాలి నువ్వే తయారు కాంకా ఇతరులు నువ్వేం తయారు చేయగలవు నువ్వు తయారయ్యాకే నీ సమయం అంతా అక్కడే పోతుంది మరి నువ్వు ఎప్పుడు తయారు చేయాలి మనుషులు ఏ రీతిగా నువ్వు ఒక సేవకుడు తయారు కాంటే కనీస ఇరవై సంవత్సరాలు టైం పడుతుంది ఎంతగానో కానీ అట్లనే ఎంతో టై సమయం పోతుంది కానీ ఆ సమయంలో ఇంకా సమయం లేదు కాబట్టి నువ్వే ఇంకా తయారు కాకపోతే ఇతరులు నువ్వేం తయారు చేస్తావు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆ జిగట మట్టి దేవుని చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు నీ చేతిలో కూడా ఉంది దేవుని బిడ్డలు నీ చేతి తప్పచిప్ప వాళ్ళు మట్టి ఇప్పుడు మట్టిన మట్టికి మహిమ శరీరం రావాలా లేదు ఈరోజు కానీ నువ్వు తీసుకొని రావాలి దాన్ని మరి నువ్వు తీసుకురావాలంటే అది మట్టే అది పనికిరందే అని అది రాళ్ళు నాకు అవసరం లేదు ఏరను చేయరు అని పక్కన పడేస్తే అది పక్కనే పడిపోతా ఉంటది కానీ నువ్వు దాన్ని ఏరాలా దాన్ని రాళ్ళు తీసేయాలా దాన్ని గేడ్ చేయాలా దాన్ని దాన్ని మొత్తం చెరగాల నువ్వు తూరు పట్టాలా తూరు పడితే ఏమవుతుంది మంచి మంచి గింజలన్నీ కళ్ళంలో పడతాయి పొట్టు మొత్తం బయటికి పోతుంది నువ్వు దానిన్న పొట్టుని సపరేట్ చేయాలా నీ సేవ వాళ్ళు ఇంకా మురికిలోనే జీవిస్తారు ఇంకా మతపరంలోనే జీవిస్తున్నారు కానీ నువ్వు ఉంది దేనికి నేనున్న దేనికి నువ్వు గోధుమి గింజ ఒక మీరు చూస్తే గోధుమ గింజ ఆ దాంట్లో దాంట్లో పడేస్తే భూమిలో పడితే దానికున్న పైనన్న తోలు మొత్తం పోతుంది పోయి అప్పుడు ఆ తోలును పగలగొట్టుకొని మొక్క బయటకు వస్తుంది దానికున్న మస్ట్ అంతా పోయినప్పుడు అప్పుడు మంచి మొక్కలాగా పైకి వస్తుంది భూమిలోకి వెళ్ళి చూడండి కాబట్టి తూర్పాలు ఎందుకు పడుతున్నాడు దేవుడు ఆయన చేట ఆయన చేతిలో ఉందంటే కాబట్టి ఆ కళ్ళంలో ఆయన విత్తనాలు తూర్పాలు పడితే ఇత్తనాలన్నీ బయట లోపల పడతాయి కళ్ళం లోపల బొరువు ఉన్నాయన్నీ ఇత్తరం ఉన్నది బొరువు ఉన్నది ఆ తొక్కంతా తాళంతా బయటపడుతుంది కాబట్టి నువ్వు నీ నువ్వు చేయట నువ్వు చేయాలి కదా నువ్వు కళ్ళంలో ఉన్నావు తర్వాత నీ చేతిలో గోధుమలు ఉన్నాయి నువ్వు జల్లెడు పడుతున్నావు నువ్వు నువ్వు తూర్పారు పట్టినప్పుడు వాటి నుంచి ఆ దుష్ట నుంచి ఆ విధానాల నుంచి నువ్వు వాటి అన్నిటి నువ్వు సపరేట్ చేయాలా నీ సేవ అది నువ్వు సపరేట్ చేయాల్సిందే వా దాని నుంచి సపరేట్ చేయాలా మరి సపరేట్ చేయటం అంటే ఈజీనా రాళ్ళు కూడా వస్తూ వాళ్ళు మనం ఏం చేయాలి చెరతా ఉన్నా తింటా ఉంటే రాళ్ళు తదువుతుంటే రాళ్ళు అని చెప్పి మనం ఏం చేస్తాం ముందు అన్న ఉండక ముందు అన్ని గేట్ చేస్తూ ఉంటాం చెరుగుతూ రాళ్ళని తీసి సపరేరేట్ చేస్తాం కాబట్టి నీ సేవ్ అదే వాళ్ళున్న వాటి నువ్వు సపరేట్ చేయాలా చేయాలంటే నువ్వు పని చేయాలి అక్కడ నువ్వు చెరగాల నువ్వు చాటలో గోధుమలు వేసుకొని చెరగాల నువ్వు తూర్పాలు పట్టాలా తూరుపాలు పడతా ఉంటే ఆ గింజలన్నీ వాళ్ళన్న బలహీతలు మొత్తం ఎగిరిపోతూనే ఉంటాయి బయటపడతా ఉంటాయి మంచి గింజలను లోపల పడతావు ఈ రోజు క్రైస్తవ జీతం ఎట్లుందంటే ఇత్తనం లేని వడ్ల గింజ ఉంది ఇత్తరం లాగా కనిపిస్తుంది కానీ గింజ లేదు దాంట్లో ఇత్తనం లేదు కాబట్టి దానికి విత్తనం ఎట్లా రావాలా చూడండి అది మన అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే పెళ్ళగి చూడండి ఇస్రాయేలీలు లారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్ళగింతునని విరగొట్టదునని నశింప ఏదో ఒక జనముని గుచ్చి కానీ ఏ రాజ్యం గురించిగా నేను చెప్పి ఉండగా ఏ జనముని గురించి నేను చెప్పితను ఆ జనము చెడుతనము మాని నేను వారికి చేయను ఉద్దేశించిన కీడుని గురించి సంతాపడదును చూడండి ఆయన అంటే ఆ జనము గురించి చెప్పినప్పుడు కీడు రాబోతుంది చెప్పినప్పుడు ఎవరొకరు పోయి చెప్తే కదా వాళ్ళు సంత ఆయన ఆ దాని నుంచి వాళ్ళు విడుదల పొందుతారు చూస్తున్నాం ఈ వాక్యం మనం కాబట్టి ప్రత నిబంధనలైన ఒకటే ఆయన నిన్నా నీడని రేకరిత వాక్యం ఎప్పుడు కూడా మారదు కానీ ఆత్మీయమైన పాత నిబంధన ఒక నీడ లాంటిది క్రొత్త నిబంధన ఆయన నిజస్వరూపం మనం చూస్తున్నాం అప్పుడు నీడలు వెంబడించావు మన ప్రభు రాకముందు మన ప్రభున్నాక నిజస్వరూపం వెంబడిస్తున్నాం కాబట్టి నువ్వు ఆ ప్రకృతి సంబంధమైన జీతం నుంచి ఆత్మీయమైన జీవితానికి నువ్వు నడవాలనేది ప్రయాణం ప్రయాసం కదా అది ప్రయాసంతో గుడింది ప్రకృతి స్థమైన జీవితము ఆత్మీయంగా మారాలంటే ప్రయాసం అది మరి ఆ ప్రయాసము ఎవరు పడాలా ప్రయాసం గొర్రెల కాపరి గొర్రెలు కాపరి చెప్పుకుంటే సరిపోదు కదా జీతగాడి జీతగాడే కాపరి కాపరే కాబట్టి ఈ రోజు ఎట్లా ఉన్నావు నిజమైన కాపరిలాగా ఉంటే నీకేం చేస్తుంది గొర్రెలు మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటావు గొర్రెలకు మంచి ఆహారం పెడతా ఉంటావు గొర్రెలు దెబ్బతింతకు బాగు తీస్తూ ఉంటావు కానీ ఈ రోజు ఎట్లా ఉంది అట్లా క్రైస్తవ జీవితంలో లేదు కదా అట్లా కాబట్టి వాటన్నిటి నువ్వు వంజేలా అవి ఎగురుతూ ఉంటాయి అటు ఇటు ఎగురుతూ ఉంటాయి కొరలు పోతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి అది అటుపోతుంది ఇది ఇటు అన్నిటిని నువ్వు ఏం చేయాలా సపరేట్ చేసి ఆ ఈ లోకం నువ్వు సపరేట్ ఏం చేయాలి ఆ గుంపులో తీసుకొని రావాలా కాబట్టి మన మన ప్రయాసం అట్లనే ఉంటుంది కాబట్టి ఈ లోకం తీర్పు రాబోతుంది దేవుని శిక్ష రాబోతుంది కాబట్టి నువ్వు దాంట్లో ఉండకుండా చూసుకో కాబట్టి నీకు ఒక దేవుడు ఇచ్చిండు అది నువ్వేం చేయాలా దాని నువ్వు కొనసాగించుకోవాలా కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఆ పాత్రలు ఎట్లా వాడబడుతున్నాయి కాబట్టి ఒక పాత్ర తయారు చేయాలంటే ఎంత ప్రయాసం పడాలన్నప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఆ దేవుడు నిన్ను ఆ ఒక పాత్ర ఒక కులకార దేవుడికి ఇచ్చిండు ఒక కులకార దేవుడికి ఇచ్చిండు మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ఆమూస గ్రంథంలో మనం చూస్తాం మట్టపుడు సంబంధించిన బోధ మనం తెలుసావి కానీ తెలిసారు అనుకుంటున్నా అది ఏం దాన్ని ఏం తెలుసు తెలియదు కానీ మట్టపుడు ఏం చేస్తుంటే ఆయన మట్టపు నీ మీద పెడతా ఆమోసునికి ఏం కనిపిస్తుంది నాకు మట్టపు గుండు కాబట్టి ఆ మట్ట గుండు వేసినప్పుడు ఆ గోడ చక్కగా కట్టబడిన గోడలాగా ఉండాలా అనేది అక్కడ చెప్పబడుతుంది అక్కడ కాబట్టి ఆ గోడ పునాది మీద ఉంది ఆ గోడ నువ్వు సాధిస్తున్నాడు ఆయన శరీరంలాగా ఉంది దాని ఆ దానికి ఎవరు దాని పైన శిరస్సులాగా ప్రభుని కొనడు సంఘముకు శిరస్సులాగా ప్రభునుడు ఆ గోడ అది పునాది ఏసు ప్రభే పునాది నువ్వు గోడలాగా కట్టబడి మట్టపు గుండు దేవునికి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ చూపిస్తాడు మట్టగుండెండు అక్కడ చూపిస్తున్నాడు ఆమోష గ్రంథంలో కొలత చూపిస్తాడు కానీ ఆ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంకి వచ్చే వరకు యోహాన్ భక్తుడికి కొలకర చేతికి ఇస్తుంది పదకొండవ చూస్తే మనం యోహన్ భక్తుడికి అక్కడ చూపిస్తాడు పదకొండం చూస్తే మరియు ఒకడు చేతి కర వంటి కొల కర్ర నాకు ఇచ్చి అన్నప్పుడు యోహన్ భక్తుడు చెప్తున్నా అక్కడ తర్వాత నీవు లేసి దేవుని ఆలయమును బలిపెట్టమని కొలత వేసి ఆలయంలో పూజింపు వాళ్ళని అక్కడ అంటే ఆలయంలో పూజించే వాళ్ళు ఎవరైతే అందులో పూజించే వాళ్ళు అంటే కొలతకు సంబంధించి అంటే కొలత దేవునికి వాక్యానికి సాధు అంటే కొలతతోని నువ్వు దాన్ని ఆ పాత్రను చేయాలా అనే విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి దాని పతిదానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్తోనే నువ్వు దాన్ని కరెక్ట్గా దాన్ని స్టేబుల్గా చేయాలా అనేది కొలత కాబట్టి ఆ కొలత కుమ్మరికి సాదుష్యంగా కనిపిస్తుంది కుమ్మరి ఏం చేసిండు అది మొత్తం సరి చేసి దాన్ని సారిపరికి తీసుకొచ్చి మంచి పాత్ర చేసినప్పుడు నువ్వు దేవుడిని కొలత ఇచ్చినప్పుడు దేవుని వాక్యం నీకు ఇచ్చినప్పుడు ఆ వాక్యంతో నువ్వు ఏం చేయాలంటే ఆ కొలతలు సరివైన కొలతలకి వాళ్ళు నడిపించాలా వాళ్ళు పూజించే వాళ్ళంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని బిడ్డలకి నీకు ఎందుకు కొలకర దేవుడి నుంచి ఇచ్చిన అంటే నీకు ఎందుకు సత్యం బయలుపరిచినంటే వాళ్ళు నువ్వు మంచి మార్గంలోకి నడిపించాలని నీకు కొలకర ఇచ్చిందంటే దేవుని సత్యం ఇచ్చిండు కాబట్టి నువ్వు మంచి పాత్రగా వాళ్ళని నువ్వు తయారు చేయాలనే విషయం అక్కడ చెప్తుండ అక్కడ ఆ రీతిగానే అంశ గ్రంథాలు కూడా మనం చూస్తాం అక్కడ కొలకర సంబంధించిన వాక్యం అది కాబట్టి ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నప్పుడు ఈ కొలత లేకుంటే ఇది లేకుంటే నువ్వు పాత్ర తయారు చేయలేవు అనేది ఒక విధానం ఒక బిల్డింగ్స్ కట్టాలంటే ఒక మూల కావాలా మూల రాయి అన్నప్పుడు మన ప్రభుకే సాదృషం నువ్వు ఆ మూల రా వేస్తేనే నీకు బిల్డింగ్స్ ఒక ఒక కట్టాలంటే అక్కడి నుంచే నీకు మెజర్మెంట్ వెళ్ళి కొలత పోతూ ఉంటుంది కాబట్టి ఆ మూల లేకుంటే నీకు కొలత ఎట్లేస్తావు వెళ్ళేం కదా ఏదో ఒక కారణం ఉండాలి కదా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే దానికి ఒక ఒక కారణం ఉంటుంది అదేం లేకుంటే నువ్వు ఎట్లా సాఫ్ట్వేర్ తయారు చేస్తావు కాబట్టి ఒక మూలరాయి ఒక ఇల్లు కట్టాలంటే ఒక గృహం నిర్మించాలంటే ఖచ్చితంగా మూలరాయి కావాల్సిందే కాబట్టి ఆ మూలరాయి మన ప్రభు కానీ ప్రభుకు సాధిస్తే నువ్వు ఒక మూలరాయి ఉండి నువ్వేం చేయాలా మనుషులకు కొలత చూపించాలా కాబట్టి కొలత చూపించాలంటే ఎంతో ప్రయాసంతో కూడింది అది విషయం అది మనం అర్థం అయితే ఈ పాత్ర తయారు చేయాల అన్నప్పుడు దానికి ఎంతో నేర్పు ఎంతో విధానం జ్ఞానం అవసరం మనకి కదా ఒక పాత్ర ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా బట్ అన్నింటినీ కొంతమంది అంద మొత్తం పార్ట్స్ తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి దాన్ని ఫిట్టింగ్ చేస్తూ ఉంటారు ఒకరొక రీతిగా తయారు చేస్తారు కానీ ఏ రీతిగానే సరే ఒక పాత్ర చేయనంటే ఎంతో ప్రయాసం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటే విషయం ఏంటంటే ఒక ఆత్మ సత్యంలోకి రావాలంటే ఎంతో ప్రయాసం కదా అగ్నిల నుంచి ఒకటి లాగినట్టు ఒక ఆత్మను లాగినట్టే అంటే ఎంతో భయంకరమైన ఆ జీవితంలో ఉన్నవాడిని నువ్వు అగ్నిల నుంచి నువ్వు బయటకు లాగాలంటే మరి నువ్వు అగ్నిగుండ బోక తప్పదు కదా బయట ఉండి ఏదో ఒక అగ్నిలో నుంచి రా బయటకు రావాలంటే వాడు నువ్వు అగ్నిలో కూడా పోవాలా నువ్వు శ్రమలో కూడా పోవాల్సిందే నువ్వు శ్రమ పడకుండా వాడిని బయటకు లాగాలంటే నువ్వు ఒడ్డు రా కర్ర తీసుకుని పైకి రా అంటే కూడా వస్తారా రాడు నువ్వు అగ్నిల పోతేనే నువ్వు వాళ్ళని బయట తీసుకురాగలవు నిన్నటి దినా ఆ ట్రైబల్స్ ఏరియాలో మనం పోయినప్పుడు అది కనీసం ఐదు కిలోమీటర్లో డీప్లో ఉందా ఆ లోయ అది ఎట్ట ఏమాత్రం నడిచేటప్పుడు ఏమా దిగేటప్పుడు ఎట్టందంటే ఎట్ట దూకుడు ఎట్ట దూకినట్టే ఉంది ఆ ప్రజలు ఎట్లా నివసిస్తున్నారో ఏమో పాపం అక్కడ అక్కడ ఏ గవర్నమెంట్ రారంటే ఎవరు రారంట వాళ్ళు చెప్తున్నారు అయ్యా మాకు మమ్మల్ని ఎంత ప్రేమి మా మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు ఎంత దూరం వచ్చిందయ్యా అని చెప్పని వాళ్ళు చెప్తుంటే మాకు ఎంత బాధ అనిపించిందో చూడండి అలాంటి ప్లేసెస్ అంత భయంకరమైన ఆ చీకట శక్తులు ఉంటాయి అక్కడ భయంకరంగా అవి ఎందుకే మేము ఎక్కడ అడుగుపెట్టినా కానీ ఏసుక్రీస్తున్నాము మీ ప్రాంతానికి సమాధానం కలుగున్నాం కన్నప్పుడు ఆ ప్రాంతంలో మనుషులంత సమాధానం వచ్చేస్తుంది ఆ చీకటి శక్తులు మేము ఆ చీకటి శక్తులన్నీ పారిపోతా ఉంటే మనుషులు అవి మేము చూసినాం అనుగుణం కలారా చూడండి అక్కడున్న మనుషులు ఉన్న బంధ కలిపి రోగాలన్నీ బాగుపడతూ ఉంటాయి ఎంతమంది ప్రభుని స్వీకరించినారు పాపాలు ఒప్పిపించిన వాళ్ళ చేత అన్ని చేసినాం అక్కడ అంత లోయలో ఐదు కిలోమీటర్ల కింద డీప్ లోయలో పోతే నువ్వు ఐదు కిలోమీటర్ల పైకిను ఎక్కితే నువ్వు అది ఊహించుకో నువ్వు దిగేటప్పుడు డేంజర్ దిగినవు నువ్వు అదే ఐదు కిలోమీటర్ నుంచి పైకి నువ్వు కొండ పైకి రావాలంటే నువ్వు ఊహించుకో ఎంత ఎంత మాకు చెమట్లో వచ్చేసి బాడీ మొత్తం బట్టలు మొత్తం పడిచిపోయినాయి అందులో కొంతమంది ఏ చెప్పుకోవాళ్ళు ఉన్నారు పాప వాళ్ళు ఎంతకన్నా ప్రయాసమే నచ్చినారు మాకు ఎంతో భారం కనిపించింది వీళ్ళందరూ మేమందర చాలా మంది అనుకున్నారు ఇంత కష్టపడి ఈ రోజు ఇక్కడ పొద్దున మన పొద్దున్న లేవడం కష్టం ఉంది కానీ పొద్దులేసే వారికి ఎవరికి ఎలాంటి నువ్వు పుల్లు చూడండి దేవునికి కార్య అట్లుంటుంది అనమాట చూడండి ఆ ప్రజలకు పోయి సో చెప్తే ఎంత సంతోషం అనిపించిందో చూడండి వాళ్లకు ఆ అంధకారంలో ఆ దాచబడిన ఆ నిధి అంటే మరి అంధకారమే కదా అంకారంలో ఉన్నారు సైతా నువ్వు ఉన్నారు కానీ నువ్వు పోవాలా లోపలికి ఎందుకంటే నువ్వు వెలుగు కదా నువ్వు చీకట్లో ఉన్నవాడు చీకట్లో పోతే వాడు గుంటలో పడిపో కానీ నీవు వెలుగు వేసుకొని పోతా ఉంటే నీ కనిపిస్తా ఉంటుంది అంధకారం ఏముందో లైట్ వేసుకొని పోతాడు చీకట్లోని కనిపిస్తుంది అక్కడ కాబట్టి నువ్వు వెలుగు సంబంధంగా మారిని నువ్వు పోవాలా లోపల పోతే కదా వాళ్ళ బయటకు లాక్కు రాగాల నువ్వు ఎక్కడే ఉండి కొండ పైన ఉండి పైకి రాను అంటే వాళ్ళు వస్తారా వాడు చీకట్లో ఉన్నవాడు ఏమొస్తారు పైకి వాడికి మార్గమే తెలియదు కానీ నువ్వు మార్గం చూపించాలి కదా మరి నువ్వు మార్గం చూపించుకున్నా నేను పైన నువ్వు పైకి వచ్చాయని చెప్తే వస్తారా వాళ్ళు రారు నువ్వు పోవాలా వాళ్ళ దగ్గరికి అప్పుడు మార్గం వాళ్ళు కనిపిస్తుంది అప్పుడు నీకు కనిపిస్తూ వాళ్ళు గుంజుకొని పైకి తీసుకొస్తాను శత్రు గవిని స్వాధీన పరచుకోవటం అంటే అదే కదా మరి ఒక ఒక వ్యక్తి రక్షణకి రావాలంటే ఎంత ప్రయాసం కాబట్టి ఆ ఓర్పు నేర్పు మనకు ఉండాలా మన ప్రభు అందరినీ భరించిండు కదా భ్రవించిండు కాబట్టి ఒక లెవెల్ వరకే ఒక లెవెల్ వరకే పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఎంతోమందికి అవకాశం ఇచ్చిండు పాపం చేసే అవకాశం అననే సపేర గురించి మనం చూస్తాం ఫస్ట్ని మీ పొలం ఇంతకమిత్ర అంటే అవును ఇంతకేమన్నాడు అబద్ధం అడి చనిపోయిండు వాళ్ళ భార్య వచ్చింది చనిపోయినప్పుడు తెలిసి ఉండాలి కదా అక్కడ అయ్యా తప్పైపోయింది అయ్యా మమ్మల్ని క్షమించిన అయినా ఈ పొలం ఎంత అమ్మలేదు ఎక్కువ అని చెప్పి అంటే ఆమెను క్షమాపణ ఇచ్చేది చూడండి ఆయన శిక్షించే దేవుడు కానీ ఏమిటిగా నీకు శిక్షించాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా నీకు సమయం ఇస్తాడు నీకు సమయం ఇస్తాడు ఆ ఇచ్చిన సమయం నువ్వు వాడుకోలేదు ఖచ్చితంగా నీ మీద శిక్ష వస్తుంది కాబట్టి ఆ సమయం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిండు ఆ శిక్ష అమలు పచ్చే టైంకి స్టార్ట్ అయిపోయింది అది అది విచృించి మన మీద పడకముందే ఉరి వచ్చినట్టు రాక నువ్వేం చేయాలా నీ బాధ్యత వాళ్ళని త్వర త్వరగా నువ్వు వాళ్ళు దాని నుంచి బడి తీసుకుని రావాలి అంటే నువ్వు పోవాలి అక్కడ నువ్వు పోకుండా కాదు అట్లా చూడండి తర్వాత దావిది పాపం చేసిండు కదా దావిది కూడా పాపం చేసిండు కానీ తర్వాత నాతాను ప్రవక్త పోయి హెచ్చరించాడు దావిదిని ఆయన అనుకోండి ఏదో ఎవరో చేసిందని చెప్పి అనుకోండి కానీ నా పోయి ప్రవచించింది అక్కడ నువ్వు ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అన్నప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి ఆ దుర్మార్గుని చంపేస్తా అని చెప్పి దావిది లేచిండు పైకి సింహాసం నుంచి పైకి ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అంటాడు అక్కడ చూసుకో నువ్వే అప్పుడు దావిదు అప్పుడు షాక్ అయిపోయి అప్పుడు దేవుడి సభ్యులు పశ్చాత్తపడి ఏడు ప్రార్థన చేసింది మనం చూస్తాం కీర్తన గంగం యాభై అధ్యయమే యాభై అధ్యయనం ఈ పోచ్ఛంతో నా పాపను పరిహరింపు నీ ఆత్మనాలు తీసేయద్దు అని ప్రార్థన చేసిన విషయం కీర్తన గంధంలో అప్పుడే జరిగింది ఆ కీర్తన రాయబడినప్పుడు అయినా అంతగా పశ్చాత్తపడింది తర్వాత నా తాలు నాభాలు గురించి మరొకటి ద్రాక్ష తోట వాడు దేవుడి సమయం పది రోజులు బ్రతికి ఉన్నాడు శబ్దం చేసినప్పుడు ఆమె అభియాలు పోయి పశ్చాత్తపడితే పది రోజులు టైం ఇచ్చిండు కానీ తర్వాత పోయి దావి దగ్గర పోయి క్షమాపణ కోరుకుంటే అనాతన నాబాలని వాడు నా బాలనేవాడు నాబో నాబోతు కరెక్ట్ నా కాదు నాబోతు నాబోతు అనేవాడు బతికిటోడు కానీ పది దిన టైం ఇచ్చిండు దేవుడు అక్కడ పశ్చాత్తాప కోసము కానీ చనిపోయిండు మొత్తిడు దేవుడు సమయం ఇచ్చిండా లేదా ప్రతి ఒక్కరు సమయం ఇచ్చిండు ఇంకా చాలా మంది ఉన్నారు బైబుల్ గంధంలో వాళ్ళందరూ పేతుల గురించి కూడా ఉంది అక్కడ పేతురు కూడా చెప్తాడు అక్కడ పేతురు కూడా బొంకిండా లేదా తర్వాత వేస్ట్లో పట్టబడినప్పుడు నువ్వు ఎవరైనా తినేదన్నాడు పేతుడు మూడు సార్లు అబద్ధం తర్వాత ప్రభు చూసి ఆయన వైపు అప్పుడు ఆయన పశ్చాత్తపడి బయటికి వెళ్ళి ఏడ్చిండు ఆయన క్షమాపణ పొందుకున్నాడు తిరిగి ప్రభుని నిలబెట్టిండు సైతాను కోరుకుంది అక్కడ తాతాను పేతురు సీమోని పేతుడు సాతాన్ని నేను కోరుకుంది నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు లేచి స్థిరపడి నీ సహోదరులను స్థిరపరచున్నాడు అక్కడ నా సంఘాన్ని బండమే కడతాడు కానీ సైతాను తెలిసి పేతురు క్రైస్తవ సంఘాన్ని స్థాపించబోతున్నాడు నా రాజ్యం కూలిపోతుంది తెలుసు అందుకు సైతాను పేతును అటాక్ చేసిన్నాడు కానీ పశ్చాత్తపడి మళ్ళా తిరిగి పొందుకోండి అక్కడ కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడు దేవుడు శిక్షించాడు ఫస్ట్ వార్నింగ్ వస్తుంది హెచ్చరిక తర్వాత నీకు అప్పుడు కూడా నేను వెళ్ళేదనుకో ఖచ్చితంగా దెబ్బ పడాల్సింది దెబ్బ పడక ముందే మనం ఏం చేయాలా ప్రభుత్వం అంతకు రావాలా తీసుకోవడం గొప్ప జన సామాన్య కాబట్టి చూడండి ఇక్కడ మనం చూస్తాం కదా అందుకే మనం ప్రతి దశలో మనం మనుషులు హెచ్చరించాలా ప్రభుత్వం నడిపించాలా అనే విషయం మనకు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం నిర్గామకాండంలోని ఒక వాక్యానికి మనం వెళ్ళిపోతున్నాం నిర్గామకాండము ముప్పై అధ్యాయంలో దేవుడు ఏ రీతిగా ఈ వ్యక్తులను ఏర్పరచుకున్నాడు దేవుడు చూడండి ఇప్పుడు మరియు ముప్పై ఒకటో అధ్యయంలో మరియు యహోవ మోసతో నేను వాక్యాన్ని ముగించేస్తాను యహోవా చూడండి మరి యహోవ మోసతో ఇట్లా నేను చూడండి దేవుడు కాబట్టి ఇప్పుడు మోసే ప్లేస్లో ఎప్పుడు నువ్వు ఈతో మాట్లాడుతున్నావు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా మనతో ఇట్లా అంటే ఇంకెట్లా అంతా చాలా బాగుంటుంది మనతో ఇట్లా నేను చూడము అంటే మనం చూస్తా చూడాలి ఇప్పుడు నేను యూధా గోత్రంలో ఊరు కుమనవలను హూరు మనవలను ఊరు కుమారుడైన బెసేలు అని పేరు గలవాన్ని పిలిపించి తిని పిలిచి తిని కాబట్టి చూడండి యూధ గోత్రం నుంచి ఈ వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలా తర్వాత విచిత్రమైన పనులు కల్పించటకును కల్పించడం విచిత్రమైన పనులు కల్పించటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రతో కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయటకును జ్ఞాన విద్యా వివేకమును సమస్త పనులు నేర్పును వానికి కలిగినట్లుగాను వాణిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను అలా చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు అర్థం చేసుకోగలం ఈ వాక్యాన్ని మనం చూడండి ఈ బెసేలైన వ్యక్తి ఈ దేవుడు ఎందుకు పిలుస్తుందంటే ఇతను ఎంతగానో ఆ పనిముట్లు చేసే నేర్పరి ఈయన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అక్కడ కాబట్టి వాటి అన్నింటినీ రత్నములు రాళ్ళు ఇవన్నీ మనుషులకే సాధుశం ఈ పాత్రలు ఇవన్నీ కూడా మనుషులకే సాధుశం రకరకాలమైన మనుషులు ఉన్నారు వాళ్ళన్నిటికీ కానీ వాటి అన్నిటిని నువ్వేం చేయాలంట సానబట్టాలా సానపట్టే ఇవన్నీ మూడు బారిన జీవితాలు ఇవన్నీ మూడు బారిన జీవితాలు నువ్వు ఏం చేయాలా నువ్వు శిగిరింప చేసేలా ఉండాలా అంటే నువ్వు నీరు పోయాలా మూడు బారిన జీవితాలు ఇది మూడు బారిపోయింది ఇది పనికిరాదంటే కాదు మనం చూస్తాం ఏవో గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో చూస్తాం నీటి వాసన చేత అది చిగుర్చునంట అది ఆ మొద్దు ఎంతగా చితికిపోయినా కానీ ఎంతగా అది చెదులు పట్టిపోయినా దేవుని మాట దేవుని వాక్యం అక్కడ అది తగిలితే ఆ నీటి వాసన చేత అది కాబట్టి అది పనికిరంది అని చెప్పి కాదు కదా దానికి నువ్వేం చేయాలి నీటి వాసన చూపించాలా అప్పుడే అది సిగించగలదు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన మైండ్ సెట్ ఎట్టుంటుంది ఒక దశలో ఇక్కడ మేము పోయిన కొన్ని కొన్ని కొంతమంది సువార్థులు అక్కడంటారు భాషల వారు ఎవరైతే భాషలతో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు ఒక భాషలో ఉన్న నేను తీసుకునే అవసరం లేదు మనకు హేళన చేస్తూ ఉంటారు దేవుని సేవకుల గురించి భయంకరంగా మాట్లాడుతూ కదా కానీ అంటే దేవుని సేవకుల మీద దేవుని సేవకులు అంత భయంకరంగా ఎందుకు మాట్లాడాలా అంటే వాడు ఇంకా వాడు నిజమైన సేవకులు కాదన్నట్టు వాడు ఎందుకంటే వాడు ఆ రుచి చూడలేదు కాబట్టి వాడికి వాడు ఆ రీతిని అర్థమవుతుంది సేవ చేసేవాడే మళ్ళీ భాషలతో దేవుడు మాట్లాడు దేవుని ఆనందిస్త ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు గొప్ప సేవ కూడా అనేసి మనుషులు హేళన చేస్తూ ఉంటాడు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి మాట్లాడుకొని పర్లేదు దేవుడు లెక్క వాడు అప్ప చెప్పుకుంటాడు కానీ మనకు అవసరం లేదు అది కానీ దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నీ సేవ ఏంటి కాబట్టి సమస్త విధమైన పనులు చేయాలా నువ్వు చేయాలా సమస్త విధమైన పనులు అంటే నేను ఒకటేగా చేసేది కాదు అన్ని ఆత్మీయ జీవితంలో అన్ని పనులు చేయాలా మనం చేయాలంట సమస్త విధమైన పనులు చేయటను తర్వాత చూడండి జ్ఞాన విద్య వివేకము జ్ఞానం ఉండాలా నీకు చదువు ఉండాలా తర్వాత వివేకం కూడా ఉండాలా చదువు ఆల్రెడీ మనకు ఉంది జ్ఞానం కూడా మనకు పొందుకోవాలి ప్రభుత్ంచి ఉన్న జ్ఞాన ఇప్పుడున్న జ్ఞానం సరిపోదు మనకి ఇప్పుడున్న వివేకం సరిపోదు నాకు సాధ ప్రభుత్తి నాకు ఇంకా ఈ ప్రవణాల ఎందుకంటే అది ఎంటీ అయిపోతేనే ఉంటుంది నువ్వు వాడుతుంటావు కదా ఇప్పుడు ఒక పెన్ను రాస్తాను అనుకో రాస్తా ఉంటుంది ఏమైతే ఇంకా అయిపోతుంది లేదా తర్వాత మనం ఏం చేస్తాం ఇంకో పెన్ను తీసుకుంటే లేకుంటే ఇంకొంత పాత కాలంలో సిరా పెన్లు ఉండేటి వాటిని ఇంకైపోతే ఇంకో పోసుకునే వాళ్ళు పోసుకొని రాసుకునే వాళ్ళు ఇప్పుడు లేదు అట్లా రీఫ్ అయిపోతే ఇంకొక రీఫ్లు తెచ్చుకోవాలి సరే ఏదో ఒకటి తెచ్చుకోవాలా అయిపోయినాక కానీ ప్రతి దినం మనం కూడా మనం ఆయన జ్ఞానాన్ని వివేకాన్ని మనం పొందుకోవాలా ఏ రీతికి వస్తుంది కేవలం పశుదాత్మ రూపమనే వస్తుంది అది ఆ ఆత్మనే వాటి తన చిత్తం చెప్పుకున్నాడు అక్కడ కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా తర్వాత వివేకములు సమస్త పనులు నేర్పును అన్ని పనులు నేర్చుకోవాలా అంటే కొన్ని పనులు నేర్చుకొని చేసేది కాదు అన్ని పనులు నేర్చుకోవాలి ఏ పనిని ఎట్లా చేయాలి బంగారాన్ని ఎట్లా సాని రత్నాలు ఎట్లా సాని పట్టాలా బంగారు పాత్రను ఎట్లా ఆ బంగారు కరిగించిందని ఎట్లా పాత్ర చేయాలా కర్రను మంచిగా చెక్కిదాన్ని ఎట్లా మంచిగా పనికొచ్చిందని చేయాలా ఇవన్నీ మనుషులు గుంపు ఇవన్నీ కానీ ఏదైనా సరే అది కర్ర అది మటుకు పనికి రావాలా పనికొచ్చే పాత్రగా ఉండాలా అనేది మన ప్రయాసం అది ఏ స్థితిలోనే ఉండాలి అది మటుకు ప్రభు చేతులు వాడుకునే మంచి పాత్రగా నువ్వు తయారు మనం అందరం తయారు కాబట్టి అది చెక్కాలా చూడండి ఇవన్నీ మీకు తెలిసి కానీ ఇందులో ఎందుకు దేవుడు ఇవన్నీ మనకు రాయాలా అవి కూడా రాయాలన్నా దేవుడు అంటే అందులో ఉంది ఆత్మీ సత్యం అది మనం అర్థం చేసుకునేది తర్వాత ముగించేసుక తర్వాత మిమ్మల్ని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను సమస్త విధమైన పనులను చేటుకును జ్ఞాన వివేకం గల పనులను వానికి కలిగినట్లు దేవుని వాణిని దేవుని ఆత్మ పూర్ణిగా కాబట్టి మనం ఆత్మ పూర్ణిగా ఉండాలంటే దేవుని ఆత్మ సంపూర్ణంగా నింపబడాలా ఇంకా నింపుకోవాలా ఆయన ఆత్మ అనేది చెప్తాను అది కొలత లేకుండా ఇస్తానని చేసి ఉన్నాను చూడండి చేసి ఉన్నాడంట అంటే చేసి ఉన్నాను అంటే ఆల్రెడీ చేసేసి ఉన్నాను అర్థం కాబట్టి నీకు దేవుడు అన్ని ఇచ్చి ఆత్మ ఇచ్చిండు పశుదాత్మ అభిషేక నీకు ఇచ్చింది కృపవరాలు అన్ని ఇచ్చును దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలా వాటి సాన పెట్టాలా ఇప్పుడు అవి పనికి పాత్రలాగా ఉన్నాయి నువ్వేం చేయాలా పనికి వచ్చే పాత్రలాగా ఉండాలా ఊళ్ళలో పోతే మనుషులు ఎటువంటి మొట్టగా ఉంటారు బూతులు ఉంటా ఉంటారు మరి నువ్వు ఆ మొరటగా ఉన్న నువ్వు ఎట్లా చేయాలా నువ్వు మంచిగా వాళ్ళని ఆ జీవితాలు ఆ రాయలు పని కానీ రాళ్ళలాగా ఉన్నారు వాటిని నువ్వేం చేయాలా నీ దగ్గర తీసుకొని వాటిని మంచిగా చెక్కాలి నువ్వు ఒక శిల్పిలాగా ఉండాలి నువ్వు శిల్పిలాగా ఉండాలా వాటిని చెక్కాలా చెక్కాలంటే ఆ శిల్పం కూడా దానికి కూడా కష్టం ఉంటుంది చెక్తా ఉంటే నీకు కూడా కష్టం ఉంటది చెక్కాలంటే చూడండి అర్థం చేసుకోవాలా మనకు కూడా కష్టంగానే ఉంటుంది వాళ్ళు కూడా కష్టం ఉంటుంది కానీ అది మాట ఖచ్చితంగా అది అది మంచి పాత్రగా శిల్పి ఏం చేస్తారంటే ఇదంటే మంచి పాత్రగా చెక్త శిల్పంలాగా నేను చెక్కినా లేదా మనం చెక్కినా లేదా ఒక శిల్పంలాగా చెక్కిందా లేదా మంచి పాత్రగా శిల్పి చేతిలో చెల్లన నేను పాటపడతాం మనం నువ్వు నన్ను చెక్కు ప్రభావాలంటా మనం పాటపడతాం కదా అంటే మంచి శిల్పంలాగా మనం చెక్కబడాలంటే అది చెక్కాలి కదా నువ్వు అని నేను చెక్కెండు ఆయనకు ప్రతినిధిగా నువ్వు నువ్వేం చేయాలి ఇతరులు నువ్వు నువ్వు సాని అంటే మరి సాని పట్టకుండా అది ఎట్లా తయారవుతుంది శిల్పంని మంచి దానికి రావాలంటే నువ్వు చెక్కకపోతే ఎట్లా శిల్ప అది శిల్పంగా మారిపోతుంది అది అది రాయి రాయలేని ఉంటుంది అది అది అది దాని విధానం అట్టనే ఉంటుంది కానీ ఎవడొక్కడ దాన్ని తీసుకోవాలి కదా తీసుకొని చెక్కాలా కాబట్టి ఇది దానికి సంబంధించింది అన్నట్టు కాబట్టి ఆ రీతిగా కింద చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ వాక్యం నా ఆలోచనలో మరియు నేను దాను గోత్రంలోని అహియా అహిసా మాకు కుమారుడైన అహోలియా బామును కూడా అతన్ని తోడుగా చేసి తిని అంటే ఒక సహకారి ఇస్తున్నాడు అక్కడ అక్కడ ఒక సహకారిగా నేను పెడుతున్నాడు అంటే ఆయన పక్కన ఒక చేసే పని ఒక హెల్ప్ఫుల్ గా పెడుతున్నాడు అక్కడ నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ ఈ విషయం అర్థం చేసుకోండి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయాలు హృదయంలో జ్ఞాన హృదయవులందరి హృదయంలో కాబట్టి జ్ఞానవంతులకు ఉన్న వాళ్ళంతా వాళ్ళ హృదయంలో జ్ఞానం నుంచి ఉన్నాను చూడండి జ్ఞానం నుంచి పెట్టింది కదా మనకు అందరికీ జ్ఞానం ఇచ్చేయండి కాబట్టి ఇప్పుడు మన సేవా జీతం పనికిరాని పాత్రలను పనికి వచ్చే పాత్ర మన సువార్త ప్రకటిస్తూ ఉంటాం కదా పెంట కుప్పల నుంచి బేదంలో పైకి లేబున్నా లేదా పెంటలో ఉన్న వాళ్ళు మనకు తపస్సులో ఆయన పెంట కుప్పల నుంచి పాపపు జీవితం నుంచి మనం ఆయన పైకి లేపిన మనం కదా జికట దొంగ ఊబుల నుంచి మనం పైకి లేపిన అంద చేసినా లేదా వాక్యం చూస్తాం అక్కడ పాట పాడతాం జిగటగ గల్ల దొంగ ఊబులను అంటే ఒకప్పుడు దొంగ ఊబులో ఉన్నాం మనం అంతా ఆయన జగటగల్ల దొంగ ఊబుల నుంచి నేను పైకి లేపి నిన్ను మంచిగా తయారు చేసి నేనున్న రాళ్ళు రప్పలు మస్టు మాలినంత తీసేసి నేను మంచి పాత్ర తయారు చేస్తున్నప్పుడు నువ్వు ఊహించుకో నువ్వు ఏ రీతిగా నువ్వు తయారు చేయబడ్డవో వాడు అట్లా తయారు చేయబడాలి కదా మరి నువ్వు వాడు ఎవరు తయారు నువ్వులైనా తయారు చేయాలా ఏ రోడ్డు తయారు చేయనే చేయడు కాబట్టి నీ సేవ అది చూడండి మన సేవ అదే కదా అందుకే చూడండి ఒక వాక్యాన్ని చూసి నేను ముగించేస్తా వచ్చే వారు నేను కంటి చేస్తాను గ్రంథం నుంచి ఏహెచ్కల్ గ్రంథంలో నుంచి చూడండి హెచ్కల్ గ్రంథము పదమూడో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం చూస్తున్నాం మనం ఏహెచ్కల్ గ్రంథం పదమూడో అధ్యాయము మూడో వచనం ప్రభు అయిన యహోవ దర్శనం ఏమి కలగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అంటే పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలు మోసగి ఎట్లా అని చెప్తున్నాయి ఇక్కడ వాళ్ళ ప్రవక్తలు ఎంత భయంకరంగా ఇస్రాల్ ప్రజలను మోసగించండు అబద్ధ దర్శనాలు చెప్పి వాళ్ళు మోసగించిన వాళ్ళు ఎంత భయంకరంగా అయితే ఇస్రాయిల్ మీ ప్రవక్తలు పాడై పాడైన స్థలంలో నక్కలతో సాటిగా నక్కలు అంటే ఎప్పుడు తినేది అది అది పీక్కొని తినేది చూడండి అది ఎప్పుడు కూడా తినేది నక్క చూడండి ఇంత భయంకరంగా ఉన్నారు అది తెలుసుకు మనకు దాని ఆత్మీ సత్యం ఏందో మనకు అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలుసు అది అయితే యహోవ ఐదో వచ్చి చూడండి చాలా ముఖ్యం యహోవ దినమున ఇస్రాయిల్ యుద్ధ మందు స్థిరముగా మీరు గోడలలోని బీటల దగ్గర నిలవరు చూడండి ఈ అబద్ధ ప్రవక్తలు ఎట్లా చేశారంటే యహోవ దినమునప్పుడు అర్థం చేసుకోవాలా ఆత్మీయంగా ఆయన రాకడ దినముందా అంటే ఆయన దినం కొరకు మనం సిద్ధపడతాయి ఇస్రాయిల్ యుద్ధ మందు స్థిరంగా అంటే నువ్వు యుద్ధాన్ని నువ్వు నేర్పించాలి కదా నువ్వు ఒక యుద్ధ నువ్వు ఒక నువ్వు యుద్ధ సైన్యాధిపతి అన్నప్పుడు సైన్యాధిపతి ఏం చేస్తాడు సైన్యాన్ని నడిపిస్తాడు సైన్యానికి ట్రైనింగ్ ఇస్తాడు కాబట్టి నువ్వు ఒక సైనాపతి సైన్యులకు అధిపతిగా ఉన్న ప్రభు నువ్వు ఒక సైన్యాధిపతిగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ నీ నువ్వు ఏం చేయాలి నువ్వు తరపితి ఇవ్వాలి కదా నువ్వు తరపితి ట్రైనింగ్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వాడు సైనికులాగా తయారవుతాడు నువ్వు ట్రైన్ చేయాలి కదా ట్రైన్ చేయాలంటే నీ కష్టమే నువ్వు టైం పెట్టాలా నువ్వు టైం పెట్టాలా వాడు వాడు ఇట్లా కత్తి ఇట్లా తిప్పమంటే ఇట్లా తిప్పుతాడు వాడు ఇట్లా కాదు బాబు ఇట్లా తిప్పాలా కత్తి అని నువ్వు చెప్పాలా ఇవన్నీ ట్రైన్ చేయాలి కదా ఆత్మీయ జీవితంలో ఏది చెప్పిపోయేది కాదు కదా విధానం ఈ రోజు ఎందుకు ఈ భయంకరంగా వ్యవస్థ ఇట్లా తయారైపోయింది సువార్త అనేక గ్రామంలో లేదంటే వాళ్ళు గూడు కట్టుకుని అట్లనే ఉన్నారు దొంగల్పురి లాగా చెప్తున్నారు వింటున్నారు కానీ సువార్త స్ప్రెడ్ కావట్లే కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మనం మటుకు అట్లా ఉండడానికి వీలేదు వాటిని మనం స్థానపడతాం పనికిరాని పాత్ర వాళ్ళంతా అట్లా తయారు చేసిన వాళ్ళు ఆబద్ధ బోధ చెప్పి మతపరిన మత్తులు పడేసిన వాళ్ళే వాళ్ళు ఇంకా మత్తులే ఉన్నారు పనికిరాని పాత్ర లాగా చెక్కబడలే రక్షణ పొందుకున్నారు కానీ అది మంచి పాత్రగా తయారు మరి ఎవరు చేయాలా తయారు చేయాలంటే నువ్వు నేనే మరి అంత ఈజీగా అవుతుందా తయారు చేయాలంటే కొమ్మరి కాబట్టి నువ్వు కుమ్మరిలాగా ఉన్న వాళ్ళు చూసుకో చూడండి అక్కడ ఏముంది అక్కడ ఇస్రాయల్ ఎంతో మంది స్థిరంగా నిలిచినట్లు మీరు గోడలలో ఉన్న బీటల దగ్గర నిలవరు బీటలు అంటే ఏంటంటే వాటికి బీటలు పడిపోతున్నాయి దున్నబడటం దున్నబడటం బీటలు పడడం అంటే దున్నబడటం అక్కడ నిలవరు అంటే వాళ్ళు ప్రాకారంలో దిట్టపరచరు చూడండి ప్రాకారంలో దిట్టపరచరు ప్రాకారం ఉన్నప్పుడు గోడ కదా మరి ఆ గోడను నువ్వు చేయాలా లేదా శత్రు వచ్చి కోడితే ఆ గోడకి అది పగిలిపోవద్దు అది స్థిరంగా ఉండాలి అది అట్లనే మరి అంత స్థిరంగా నువ్వు దాన్ని ఆ గోడని నిలబెట్టాలంటే ఆ పునాది మీద అది ఆ పునాది ఉండాలి దాన్ని గట్టిగా ఆ పునాది మీద ఉంటేనే అది నిలబడుతుంది కానీ ఈ లోకంలో చూస్తే మతపరం జీతము ఏ పునాది మీద కట్టబడరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పునాది ఏ పునాది మీద నడిపిస్తే అది గోడ గట్టిగా నిలబడుతుంది కానీ అబద్ధ ప్రవక్తలు ఏం చేసింది తెలిసే వాళ్ళు గచ్చ పోత బూసి పై పైన పోత బూసి ఇష్టాలు ప్రజలు మోసగించారు వాళ్ళు అనుకున్నారు గచ్చపోతంటే స్వర్ణం గుట్టిన ఇంకా బాగా అర్థమైంది సొంత సమాధులు అప్పటి ఏముంటుంది అంతా శవం కూలిపోయిన శవం ఉంటుంది కానీ పైన ఏం చేస్తే నీటికి తెల్ల సొన్నం కూడా ఎంత బాగా కనిపిస్తే సొన్నం అట్లా చేసిండ్రు వాళ్ళు అబద్ధ బోధకులు ఈ రోజు క్రైస్తవ జీతం అట్లా ఉంది కానీ నువ్వేం చేయాలి ఆ గచ్చపోతల వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మంచి పునాది మీద కట్టవాలి అది అది మోసకమైన గోడ అది అది బైకి మంచిగా రంగుగా అందంగా కనిపిస్తున్న గోడలు కానీ లోపలంత మోసంతో కూడింది అది హఠాత్తుగా ఒకనొక దీని పడిపోవాల్సిన కూలిపోతుంది ఎందుకంటే పునాది సరిగా లేదు కానీ నువ్వు ఆ పునాది నువ్వు తయారు కావాలా ఒక పిల్లర్ లాగా ఒక స్తంభం లాగా నువ్వు తయారు కావాలా అంటే నువ్వు నిలబడాలి కదా స్తంభం లాగా స్ంభము పైన రూఫ్ అంతా మోస్తుంది బార బిల్డింగ్ మోయాలంటే పిల్లర్ మోస్తుంది బురువు కానీ నువ్వు ఒక ఆ బార నువ్వు వేసుకోతే దేవుని మందిరంలోకి దేవుని సంఘంలోకి నువ్వు ఎట్లా మనుషులు నడిపించగలవు నువ్వు ఆ స్టెప్ తీసుకోపోతే తీసుకోలేదు కాబట్టి ఈరోజు క్రైస్తవ జీతం ఎట్లా అయిపోయింది కాబట్టి అది తెలుసు మనకు లేట్గా తెలిసింది చూడండి కాబట్టి అవన్నీ లోపాలు మనకు తెలుసు అబద్ధ బోధం ఉందని లోకంలో ప్రపంచం అంతా కాపర్ల వాళ్ళు గొర్రెల కాపర్లాగా లేరు అని మనకు అవన్నీ తెలుస్తూ అన్ని తెలుసు మనం ఇంకా మనం మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు వాటి నుంచి నువ్వు వెట్టబడి వాటి నుంచి నువ్వు ఎట్లా వాళ్ళని సంపూర్ణంగా ప్రాబులు నడిపించాలా అది నీ ప్రయాసం అది మనం పక్కన పెట్టేసి ఈ లోకంలో ట్రోల్ నడుస్తుంది యూట్యూబ్లో ఒకటి అంతట్లో వాడు చెప్పి ఇవన్నీ మనకు అవసరం అని చెప్పు నీ పనేదో నువ్వు చేసుకోవాలి కానీ వాళ్ళ ట్రోల్ ట్రోల్ చేస్తే వాడు ఇంకా భయంకరంగా శారీరకంగా తయారైపోయి ఆ రీతిగా మొత్తం క్రైస్తవానికి భ్రష్ ఆ రీతి చేయటం వల్ల చూడండి దేవుడు నామంట ఎంత అవమానంగా ఉంది అలాంటి మనకు అవసరం లేదు ఇప్పుడున్న వ్యవస్థను ప్రభావ్వా నేను ఎట్లా నీ చెందుకు నాకు ఆ జ్ఞానం వీళ్ళు మంచి పాత్రలు వాళ్ళు నేను తయారు చేయాలి నాకు అవివేక ఈ ప్రభావ అది నీ ప్రయాస్తం వాళ్ళు ఎట్లా అయిపోయారు ఇవన్నీ మనకు అవసరం లేదు ఇవన్నీ మన తెలుసు ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేది కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే వ్యవస్థ అప్పనే ఉంది కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది వాటిని ఎట్ మంచి పాత్రలుగా తారమిక తీసుకొని రావాలా పాత్రలుగా తయారు చేసి దేవుని శానిక అప్పచెప్ప దినం ఆ ప్రయాసం దాని మీద అది నీ ప్రయాస్తం ఈ లోకంలో ఇవన్నీ అబద్ధ ప్రభు చెప్పి ఎప్పుడు రెండు ఇది కొత్తగా చెప్పేది కాదు అది కానీ వాటి నుంచి నువ్వు మనుషులు తీసుకొని రావాలా ఎట్లా వాళ్ళు సత్యంలో నడిపించాలా అది నీ ప్రయాస్తం అది మానేసి మనం ఆ యూట్యూబ్ లో మనుషులు అంత భయంకరంగా వాడి మీద ఇటు ఇది కాదు కదా దేవుని నాకు అంత భయం దగ్గరగా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలనేసి మాస్టర్స్ కూడా మొత్తం బైబుల్ చదవటం మానేసి చెత్త పుస్తకాలు చదివి వాడి మీద నీ బైబుల్ ఇది తప్పుందని చెప్పుకుంటూ ఉన్నారు నీ బైబిల్ గురించి నీకే సరిగా అవగాహన లేదు ఏరో వాడి గురించి నీకేం అవసరం మనకు అవసరం లేదు ఇవన్నీ కాబట్టి మన గురి అయితే వాళ్ళు ప్రభుత్వం అంత వాళ్ళని స్థానబట్టాలా వాళ్ళు మంచి పాత్రలు తీసుకున్నాలి ఆ సారీపే తీసుకురావాలంటే మనం చూసిన ముందాక వాక్యం అది ఎంత ప్రయాసంతో కూడిందో కాబట్టి నువ్వు ఆ ప్రయాస పడాలా దేవుడు నేను ఒక కొమ్మరిలాగా తయారు చేసింది నువ్వు వారైతే ముందుకు వెళ్ళిపోవాలా ఈ వాకింత నేను ఆపిస్తాను వచ్చేవారు నేను మళ్ళా ముందుకు తీసుకెళ్తాను దేవుడు చిన్న వాక్యం దించిన ప్రార్థన చేస్తాం సోద్రం ప్రభావా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి మంత్రానికి వందలు ఇస్తాయా అబ్రహామి సాక్ గొప్ప దేవా కృపమైన తండ్రి ఈ దీనివంత మీ సాయం చేత నడిపించి మీ సందులో గడిపే కృపాన్ని భాగ్యాన్ని మాకు అనుగరించాను నీకు మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఒకప్పుడు నైనా నైనా మేము మట్టి పనికిలైన ఉన్న వాళ్ళని ప్రవ్వా కానీ ప్రభావ మీరు కుమ్మరిలాగా మమ్మల్ని మట్టి పాత్రనున్న మమ్మల్ని ప్రవ్వ మంచి పాత్రగా బంగారు పాత్ర మమ్ మమ్మల్ని పొదిగింపజినారు నైనా మీకు రాజధాని మీకు సంపన్నతలు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు ఈ లోపల ఇంకా ఎంతగానో మట్టి పాత్రలుగా ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ ప్రవ్వ ఆ మట్టి పాత్రల నుంచి ప్రవ అయినా ఇస్తే ప్రభావ ఘనమైన పాత్రలుగా వాళ్ళు మేము తీసుకొని రావాలా మీ మైము కోరికు వాడబడే పాత్రలు వాళ్ళు తయారు చేయాల ప్రభావా అలాంటి ప్రయాసంలో మేమందరినీ నడిపించమని ప్రాదిష్టం మేము వాకింగ్ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మేము ఆ ఉన్న మీద చూసుకోవాలి ప్రభావా ఒకవేళ మేము ఆ రీతి లేకుంటే వాటి నుంచి ఓ ప్రభావ వాళ్ళు ఓపిక స్నానం దీర్ఘశాంతం దచ్చేచేయండి అన్నింటిని మేము తాళాల నుంచి మీరు భరించాలా మీ చెంత మేము నడిపించాల ప్రభావా ఏ రీతిక ప్రభావం వీళ్ళందరినీ మీరు చెంత తీసుకురావాలి మాకు జ్ఞానం మీ ఆత్మ సహాయం తెచ్చేయండి ఆ బసయ్యకు ఏ రీతిలో జ్ఞానం ఇచ్చినట్టు ఆ రీతి మాకు అనుగ్రీ నడిపించమని ప్రాదిష్టం ఆ పాత్రలు మేము మేము మీ సంత నడిపించాలి ఎట్లా వాటిని మూలు చేయాలా చెప్పి ప్రావాన్ని సత్యని వాళ్ళు మీ చెంత నడిపించాలా మనుషుల గుణగణాలు రకరకాలుగా ప్రభావ మేము ఏదైతే ప్రవాల్ని మీ చెంత నడిపించాలో మాకు జ్ఞానం అవసరం ప్రభు ఈ లోకంలోనైనా కాబట్టి మేము మీకు జ్ఞానాన్ని మాకు ఒక అనుగ్రీ మాకున్న జ్ఞానం సరిపోదు మాకున్న వివేకం జరిపోదు పశుతాత్మక మీ పత్తి దీన్ని నింపబడుతున్నారు మా గిన్ని నిండి దొరికి పాలా ఆ రీతి మనందరూ అభిషేకించి వాడుకోని వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపచ్చాన్ని ప్రదర్శిస్తే అందరి దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి మీరు గొప్ప శాసన పెట్టుకోమని ఇంకా ప్రవా ఎవరైతే రాలేదా కుటుంబాలు మీరు ఆశ్రయితే దీవించి మీకొక శాసన పెట్టుకోమని ప్రధాష్టం ఈ గడిచిన మనం కాచి కాపాడిన ప్రవా అనేక ప్రాంతాల్లో తీసుకెళ్లి సురక్షితంగా మాకు తీసుకొచ్చిన ఈ లో ప్రభు ప్రాంతానికి నైనా ప్రవానికి వందాలుస్తాయి ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ారు ఆ ప్రయాణవంతులు ఆ ప్రాంతాల్లో ప్రభావ బహు కఠినమైన ప్రాంతం ఉంటుంది కదా ప్రభ ఆ సీకర శక్తులు అన్నింటి మీద నుంచి మాకు గొప్ప విజయం ఇచ్చినారు ప్రభ వాటి వాటి మీద అధికారం ఇచ్చినారు ప్రభావ ఆ బంధకాల నుంచి మనుషులు విడలబోయినారు అనేకలు మంచి ఎంత మీ వైపు చేర్చబడిన ప్రభావ కాబట్టి ఆ కుటుంబాలందరినీ ఆ ప్రాంతంలో మీరే కాచి కాప రక్షించుకోండి మీరు అక్కడ తొలగింది ప్రభావం మీ సిద్ధపడాలా అనేకులు మీ సిద్ధపచ్చాలా ఆర్థిక ప్రభావం వాళ్ళందరి మీరు ఆశించి దీవించి ప్రతి చోటి మీ కుటుంబం శాసన పెట్టుకోమని ఏసు క్రీస్త పరిషత్ నామం ఉన్న ప్రార్థనం తండ్రి జనం ద్వారా మీరు అంత వాక్యంగా మాట్లాడారు ప్రభా అయినా విన్న వాక్యాన్ని ప్రభావ మీరు నివారేసుకోవాలా ప్రభావ మీకు ఆయాసకరంగా తండ్రి మీ విధానం తప్పుడు విధానంలో పోకుండా తండ్రి సత్సక్రమైన మార్గాలు నడిపించడం సహాయం అనుగ్రహించండి ప్రభావ ఎవరైతే ప్రభావం నిరాశ్రయులు ఉన్నారు ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎవరైతే ప్రభావం తండ్రి నేను నేను నీ కొరకే మొర పెడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయినా తప్పుడు విధానాలు వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి తప్పుడు విధానాల వెళ్ళరు అందరినీ సరైన మార్గంలో నడిపించండి ప్రభావ నా తండ్రి ఎవరైతే నిరాశ్రయులు ప్రభావ నేను ఎందు మొర పెడుతున్నారు వారందరినీ నైనా మీ యొక్క చూపాలను అనుగ్రహించండి తండ్రి నైనా వారి యొక్క సమస్యలు తీర్చండి ప్రభావ మీలో బలపరండి మీరు మీ విశ్వాసంలో బలపరచండి తన వారికి వారికి నడిపించినార్థించని వాక్యం ఎట్లా ముందుకు పోవాలి ఆలోచన జ్ఞానం జ్ఞానం తెచ్చని నీ పొడి సూపంగా మార్చని ఆత్మల భారం ప్రార్థన తెచ్చని శోతం చేసి ఇంకొక నడిపేయాల మీరే ఆలోచితలను తునిపించ వారికి ప్రభ ప్రభుత్వ ఉపసతులు ఈ రకరకాల వాక్యాలను మాట్లాడను ఈరోజు మాత్రం మీరు మాట్లాడను ఇంకా ముందు విషపోవాలా ఆ వాక్యం ప్రభావ మీరే ఆ వాక్యం ప్రభా జీవి వందలు ఇష్ట ప్రభా నాది వాళ్ళ గొప్పను కన్నీకరించండి వాళ్ళ ఆత్మీలు తెలివి జ్ఞానం తెచ్చండి వాల్బీ ప్రభా సరస్వం రావాల నేను నేనే మార్గం నేనే జీవం ఆ మార్గంలో జీవంలో రావాలా విశ్వప్రభను కలిగించండి వైరస్ బ్రతం చేసుకోండి అందరూ సస్వ పచ్చని వాళ్ళ పాపలు క్షమించి ఆత్మ తెలియండి బాల్మీ లక్షణం మన్నర్పించండి విశ్వ నాదివాణి శోతం ఎంత వైరస్ ముట్టి స్వస్తపరిచినారు వాళ్ళవి అటు ముట్టి స్వార్త పంపించండి వాళ్ళవి జ్ఞానం తెలియచండి ఆత్మ తెలియండి వాళ్ళవి రక్షణ పొందాలా దేవునికి రాకరి సమీపించింది నాదివానికి శోతం ప్రభానికి పొందాలి హళది నాది యొక్క దివారాత్ మొరబెట్టాలా హళది నాదివాణి శ్రోతం చేసాం అటిసి మురబెట్టే భారం ప్రాదేశికతని నాదివానికి శోతం మన తన ప్రభా అక్కడ మన తన ప్రభా అభరిస్తాను అక్కడ ఎంతో మని ఇదైతున్న ప్రభా అభిషన్ నుంచి ప్రార్థించు ఆ కాపు నుంచి ప్రార్థించు నాదివా అక్కడ మీ కనకనం తీంచండి మీ దూతలు ఆ సైతం నేను గదించండి దృతం గదించి ఆ ప్రజలకి యొక్క రక్షణ పొందాలా అలాగే మీ కృపా పెట్టి జ్ఞానం పెట్టండి నాదివా ప్రజలు మీ రక్షణ దచ్చండి వాళ్ళు చేసిన పాపం క్షమించండి నాదివా అక్కడ కాపాడండి ఎవడాకు నాదివహారం దగ్గర హారం దండి నీళ్ళు లెక్క నీకు సూత్రం నువ్వే రక్షకుడు నువ్వే చేయగల దేవుడు సుప్రభ నాదివ మీరే కాపాడండి వాళ్ళు మీ రక్షణ తెచ్చండి లేపం బ్రహ్మట్టం తాకండి దీవించి ఆశీర్వదించిన పిల్లలే పెద్దలు సేవ చేయాలా నాదివ్వ నీ రాకడీ తొలగే సుప్రభ కృతజ్ఞతలతో పరిశుద్రమైన సర్వశక్తి మంత్రాల సర్వాధికారినికి వంద నాలుగు ప్రభా దేవా ప్రభా ఇచ్చిన సమయం బట్టి నీకు వంద నాలుగు ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడేందుకు నీకు పందినాలి దేవాయచు ప్రభా మా జీవితాలు ఇంకా మేము సరిదిద్దుకోవాలి ప్రభా ఇంకా మేము ఇలా పాపమైన జీవితంలో ఉంచుటేట ప్రభావాసిన ప్రభావం దాచని ప్రభా దేవాచు ప్రభావం మేము సరైన పాత్ర తయారు కావాలి ప్రభా బంగారు పాత్రలాగా ప్రభావం మేము తయారు చేసినందుకు నీకు పొందినాలి ప్రభా నీ అందు ప్రభావ మేము భక్తి కాలకి జీవించాలి ప్రభావ నీ యొక్క వాకు విన్నది ప్రభా మేమో అది విన్నది మేము పాటించాలి ప్రభా అది వేస్ట్ కాకుండా ఉంటాక స్నానం దాచని ప్రభా ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభావం నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క వచ్చినా అన్ని కూడా ప్రభావ మా జీవితంలో నెరవేర్చని ప్రభాసి నీకే స్థతం నీకు వెళ్ళాలి తండ్రి దేవాయచు మరి ఇంకా అనేకమైన గుణమైన మర్మాలు మాకు బయపరిచని ప్రభావా తెలియచ్చేయండి ప్రభావ దేవాసే అని కూడా వందనాలు కృతజ్ఞతలు తెలుస్తాం ప్రభావా దేవాయప్రవ మరి ఈ యొక్క వాక్యం చెప్పినాన్ని కూడా మీరు దీవించని ప్రభావ ఆత్మీయంగా ఇంకా ఎక్కువ బలపరిచిన ప్రభావం గుణమైన మర్మాలు తెలియవచ్చని ప్రభావ దేవాయప్రవ అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్వాన్ ఇంపండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంకా ప్రభావ ఈ యొక్క సేవలో ఇంకా వాడబడటకు ప్రభావ దీవించండి ప్రభావం ప్రభావ జాదే రీతిగా ప్రభావ మరి యొక్క లోకంలో ప్రభావ ఎంతో మంది ప్రభావ జనాలు ఉన్నారు ప్రభావ వారందరి విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ పైన కనికరించండి చూపించండి ప్రభావ మరి అవకాశం ఇవ్వని ప్రభావం మారు పొంది లక్షణలోకి రావడానికి ప్రభా ఏ ప్రభానికే బంధనాల ప్రభావ తెగుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి ప్రభావం నుంచి కూడా కాపాడండి ప్రభావ ఏసియానికే బంధనాలు ప్రభావ దివా అమాయకమైన ప్రజల విషయాన్ని కూడా ప్రభావ మరి జ్ఞాపకము చేసుకున్న ప్రభావ వారి మేము ప్రకటించాలి ప్రభావ దేవా ప్రతి ఒక్క కూడా ప్రభావం మళ్ళీ వెల్కమ్ చేయాలి ప్రభా మరి సువాత ప్రకటించినప్పుడు ప్రభా ఎందుకంటే ప్రభా యొక్క అక్కడ చాలా త్వరలో ఉంది కానీ ఏచుప్రభా ఇంకా సమయం ఇచ్చే ప్రభా దేవా యొక్క సమయంలో ప్రభా అనేక ప్రభా యొక్క స్వాత అందబడాలంటే ప్రభా ఏచు ప్రభావ మనం పంపించండి ప్రభా ఏ ప్రభావ ప్రతి ఒక్కరికి నీ యొక్క సువాత అందించాల ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభావ పొందాల ప్రభావ ప్రతి ఒక్క పాపాలు అన్ని టూషన్ కూడా మేము అక్కడ సువాత ప్రకటించాల ప్రభా దేవా అదే రీతిగా మాకు తెలియచేయండి ప్రభా దేవాచు ప్రభావం మా సేవ ఎక్కడన్నా మాకు చూపించిన ప్రభావ నీకేస్తాం ప్రభావ దేవా ఏశాని కల్ని కలిగి వందల ప్రభాది బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రతి ఒక్క చిన్నది బిడ్డలు మీరు కాపాడని రక్షించింద భద్రపచుకోవడం ప్రభావా ప్రతి ఒక్క చిన్న బిడ్డలకు ప్రభుత్వ ఇప్పుడు వారి మీద పడకుండా ప్రభావ ఏ రుచికల్లో లేకుండా ప్రభావా ఏశాని యొక్క రెక్కల కింద భద్రపచిపోతండి అదే రీతిగా ప్రభావాలి చదువుతుండగా ప్రభా యొక్క ఏసీ వాళ్ళు చకటి పవన్ దయచే ప్రభా చి ప్రభావినించి ఆరోజించే బిడ్డలుగా దయచే ప్రభా ఈ ఉన్నంతండి దేవా ఏచు ప్రభావ ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఇంకా అబద్ధమైన బోధలు ఉన్నారు ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభా ఏనామంలో విడుదల పొందాల ప్రభా ఈ యొక్క సత్యంలోకి రావాల ప్రభ ఏచు ప్రభావ ప్రతి ఒక్క బిడకు మీరు దర్శించి మీరు మాట్లాడండి ప్రభా దేవాయచ ప్రమయంలో ప్రభా మరి ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా ఒక్కొక్క ఆత్మ కూడా ప్రభా నర్శించిపోకుండా ప్రభావ ప్రతి ఒక్క ఆత్మని మీరు కాపాడండి ప్రభా భద్రపరచండి ప్రభావ ఏచు ప్రభావ ప్రతి ఒక్క ఆత్మని నిస్తుతించి గణపరచాల ప్రభా దేవాయచ ప్రభావ మాకు వివేక జ్ఞానము దాయించండి ప్రభా ఏ ప్రభా ఆత్మని ఇంకా వివేచించిన జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభు దేవాయచ ప్రభా ధార్థ మనసు మాకు ఇవ్వండి ఏసు ప్రభా నిసుకపట్టగా మేము ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభా ధార్థ ఉన్నవారే ప్రభా పర్లు రాజ్యం అని అన్న ప్రభా చిన్న పిల్లల స్వభావం కలిగిన వారిది అన్న ప్రభా ఏచు ప్రభా మరి మేము కూడా చిన్న పిల్లల ప్రభా ఏ విధంగా యథార్థతగా నడుచుకుంటారు ప్రభా అలాంటి జీవితం మాకు ఇవ్వండి ప్రభా ఏ ప్రభా మాకు జ్ఞానం దాయించిన ప్రభా ఏ ప్రభావ ప్రతి ఒక్క వాక్యాల ప్రభావ మేము చదువుతున్నా ప్రభా అది మేము మర్చిపోకునే మా హృదయ పలకల మీద రాయిబడి ఉండాల ప్రభ ఏసు ప్రభా మాకు చక్కటి మేము మరి పవన్ ని దాయించండి నీకేస్తాం నీకెండాలి అండి దేవా ప్రతి ఒక్క బిడమే తీవించి ఆశ్రించితే ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించుకుని ప్రభా మరి ఒక రాకరికి సిద్ధపచుకోమని సార్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధ్యతలకి కేబీపీ రూపను ప్రదర్శిస్తారు అందరికీ సదాకాలం తోడిన ఆమె సరే బేర్ డ్రాప్ అయిపోదమా ఓకే సార్ ప్రెస్డ్ అందరికీ